ఉపదేక్ష్యూ తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన అవతారం జ్ఞానం తర్హి కైన ప్రాప్యతేచ్యతే తది ఇది చదవాలి కదండి చెప్పుకోలేదు కదా అది విశిష్టం జ్ఞానం ఇది చాలా గొప్ప జ్ఞానము విశిష్టం అంటే విశేషముతో కూడినది ఒక విశేషం ఉంది ఆ జ్ఞానంలో ఎంత విశేషము సర్వం కర్మాచనం పాత్ర జ్ఞానే పరిసమాస్ సమస్త కర్మల యొక్క పర్యవసానమైనటువంటి జ్ఞానం అంటే మొత్తం మానవుడు కర్మబంధంలో జీవిస్తూ ఉంటాయి మనం కర్మల బంధంలో ఉంటాం మనం అనుకుంటాము ఏదో ఈ కష్టాల్లో ఉమ్మా ఆ కష్టాల్లో ఉమ్మా ఈ పరిస్థితుల్లో ఎలా ఉన్నాయి వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అని మనం చుట్టూ ఉండే వ్యక్తులు వాళ్ళ సమాజము వీటన్నిటి వల్ల మనం ఏదో సుఖదుఖాలను అనుభవిస్తూ ఉన్నాము అని మనం అనుకుంటూ ఉంటాం మనం ఆ విధంగా అనుకుంటాం సో సాధారణంగా నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను మనకుండే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వీటికి చెప్తూ ఉండే పరిస్థితుల కారణము అనుకుంటాం ఏదో ఎగర బాగోలేదని లేకపోతే వ్యక్తులు బాగోలేదని ఇంట్లో వాళ్ళు బాగులేదని బయట వాళ్ళు బాగోలేదని అయితే రాజకీయ పరిస్థితులు బాగోలేదని ఈ విధంగా ఏవేమో రకరకాల అభిప్రాయాలతో మనకుండే ఇబ్బందుల గురించి మనం అలాగే అంచనా వేసుకుంటూ ఉంటాం అవన్నీ కూడా నిందిస్తామే అసలు మూల మూలం ఏంటంటే మనకున్న సుఖదుఖములకు హేతువు మనం ఇదివరలో చేసిన కర్మలు అంటే మనం కర్మల యొక్క బంధంలో ఉన్నాము అని కర్మ కర్మలలో చిక్కుకొని ఉన్నాము పోనీ ఇదివరకు చేసిన కర్మల బంధం ఇప్పుడు అనుసరిస్తూ ఉన్నాము ఇప్పుడు పోనీ బయటపడగలుగుతుంది ఇప్పుడు కనుక ఫర్దర్గా కర్మలు డెవలప్ కాకుండా ఉన్నట్లయితే భవిష్యత్తులో మనకి భవిష్యత్తు మనకి బంధం నుంచి చిక్కు బయటపడతాం కదా అంటే ఏమీ లేదు ఎందుకంటే ఇప్పుడు కూడా మనం ఏ విధంగా కర్మలు బధిస్తాయో అదే విధంగా కర్మలను చేసుకుంటూ పోతూ వింటాము ఎక్కడ చుట్టుపక్క ఎక్కడ కూడా ఈ కర్మబంధం నుంచి బయటపడే హోప్ కూడా లేదు ఎందుకంటే కర్మ ఎప్పుడు బంధిస్తుంది యజ్ఞార్థ కర్మలోని ఎక్కడ లోకోయం ఇది కర్మ కానీ అజ్ఞానంతో కర్మ ఆ కర్మ యొక్క స్వరూపాన్ని తెలిసిపోకుండా కర్మ అజ్ఞానం అంటే అంటే ఆ కర్మ విధానం తెలిస్తే అది జ్ఞానం కర్మ చేసి విధానం తెలిస్తే జ్ఞానం అయిపోతుందా ఇప్పుడు కారు నడిపే పద్ధతి తెలిస్తే అది వాడికి కారు యొక్క జ్ఞానం అయిపోతుందా అది అది అవ్వదు ఆ కారు అలా తయారైంది దాని ఇంజనీరింగ్ ఏంటి దాంట్లో ఉండేటువంటి మెకానిక్స్ అవన్నీ తెలుస్తాయే తెలియదు కేవలం స్టీరింగ్ ఎప్పుడు తిప్పాలి వేరు ఎప్పుడు ఇంత మాత్రమే తెలుస్తుంది ఈ కర్మ వాడు కూడా అలాగే చేస్తాడు కాబట్టి జ్ఞానం లేకుండగా కర్మ చేస్తుంది కర్మ యొక్క జ్ఞానం ఏమిటి అంటే కర్మ యొక్క కర్త భోక్త అనే రెండు యాక్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండు అజ్ఞాన కల్పితము నేను కర్తను నా స్వరూపము కర్తృత్వము నా స్వరూపము భోక్తృత్వము నేను భోక్తను కర్మ ఫల భోక్తను కర్మ కర్తను అనే అజ్ఞానం అది అజ్ఞానం అంటారు వీళ్ళు ఆ అజ్ఞానంలో కూర్చుండి కర్మలను చేస్తాను ఎంతకాలం అయితే తన ఎందుకు నష్టం బాగున్నారా ఎప్పుడు గుర్తుపట్టేదమ్మా ఇందమర్త కృష్ణమూర్తి గారు లేదా ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా చేసేట చాలా ఉన్నత స్థాయికి పొందిన లేదా అంటే సామాన్యులు కాదు కృషి కేసులో కైలాసాశ్రమంలో ఎలా ఉండటం అంతా అధ్యయనం చేశారు అనివే సో నేను కర్తను నేను భోక్తను అనేటువంటి అజ్ఞానంలో వీరు కూర్చుండి కర్మము చేసుకుంటూ పోతాయి అసలు ఈనాడు అనుభవిస్తున్న కర్మబంధానికి ఆ రకంగా చేసిన కర్మలే కారణం సెల్ఫ్ సెంట్రైడ్ యాక్షన్స్ అంటారు అటువంటి సెల్ఫ్ సెల్ఫ్ అంటే కర్త హోప్తాయి సెల్ఫ్ అటువంటి సెల్ఫ్ సెంట్రైడ్ యాక్షన్స్ చేసి ఇప్పుడు కర్మబంధంలో ఉండి దుఃఖాన్ని ఊహించుతో సమస్యలతో సతమతమతో అనేక కంప్లైంట్స్ చేస్తూ స్టిల్ హీ కంటిన్యూస్ టు యాక్టింగ్ ది సేమ్ డే అండ్ సో వెరీ యూ హోప్ కర్మబంధం నుంచి బయటపడే అవకాశం ఎక్కడ ఉన్నది లేదు కాబట్టి ఆ జ్ఞానాన్ని పొందితే కర్మబంధం నుంచి బయటపడుతుంది ఏమిటి ఆ సర్వకర్మలకి పరిసమాప్తి చేసేటువంటి జ్ఞానం అంటే యాక్షన్స్ ఉంటాయి కానీ బంధం ఉండదు కర్తృత్వ భోక్తృత్వంలో అతీతమైన అకర్త అభోక్తృ ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ఉండుట ఆ జ్ఞానం దాన్ని వీడు పొందాలి కాబట్టి కురు కురు కురు అని కురుస్తూ ఉంటారు ఈ కర్మకే ఆ కర్మకే ఇది చేయడం వీడు ఆల్రెడీ వీడి ఎవ్వరు విపక్షం లేదు కర్మ చేయడం వీడికి ఎల్లారేస్తే కర్మ చేస్తూనే ఉంటాడు నిద్రపోయేదాకా కర్మ చేస్తుంది ఆ రకంగా చచ్చిపోయే వరకు కర్మలు చేస్తుంది ఇది కర్మ చేయి చేయి చేయిని ఇంకేమిటి పుడిపిది అధర్మ మార్గంలో వెళ్ళొద్దు ధర్మ మార్గంలో కర్మలను చేసుకోవాలని చెప్పాలి అధర్మ మార్గంలో వెళ్ళేవాడిని కామ్య కర్మలను చేసేవాడిని కామ్య కర్మలు వదిలిపెట్టి నిత్య కర్మలను చేసుకోరా అని చెప్పాలి నిత్య కర్మలను చేసుకుంటున్న వాడిని అంతస్కరణ శుద్ధి పొంది ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలని చెప్పాలి అది చెట్టుకోవలసిన పద్ధతి అది అంతకు మించి వాడి మీకు ఏదైనా కర్మ చేయమని చెప్పాడంటే హీ సుదీర్ఘ వ్యక్తమిస్టి స భగవతంలో చాలా వ్యక్తిగా వర్ణించారు దీన్ని కామ్య కర్మలను చేయించేవాడు ఆ వ్యక్తికి వ్యక్తిగా అపకారాన్ని చేస్తున్నాడు వాడిని కర్మబంధంలోకి నెక్కి వేస్తున్నాడు మనం ఎప్పుడు కూడా అయా దారి చూపించండి అని అడిగిన వారిని గోతులోకి ఎక్కకూడదు అని అలా వర్ణిస్తారు భాగవతం దారి చూపించండి అంటే నాకు కళి మీద మీ దారి మీరు చూసుకోండి నేను అనాలి లేకపోతే మంచి దారిన చూపించాలి అంతే దాన్ని నేను చూపిస్తానని పూనుకుని వాడిని మీరు ఇలాగే నడుచుకుంటూ మీరు ఇదే దారిని చెప్పేస్తే వాడు నమ్మేసి నడుచుకుంటూ వెళ్తే గోతులు కామ్య కర్మ అనుష్ఠానం అతిథి అని చెప్పారు కాబట్టి ఆ కర్మస్వరూపాన్ని తెలుసుకోమని చెప్పాలి గురువు అని చెప్పిదేముంది గురువు అని చెప్పే సందర్భం కూడా ఉంటుంది కానీ ఇక్కడ వేదాంతంలో ఆ సందర్భానికి అతీతమైన సందర్భం ఇది కాబట్టి ఇక్కడ గురువు అని చెప్పినప్పుడు చెప్తాడు గురువు కర్మయ్య అని శ్రీకృష్ణుడు గురువు అని చెప్పినప్పుడు చెప్తాడు కానీ ఇక్కడ ఎంత జ్ఞానం లేదు తద్విద్ధి కాబట్టి తెలుసుకో ఏ విధానం చేత ఆత్మజ్ఞానాన్ని నేను పొందగలుగుతానో ఆ విధానాన్ని గుర్తుపట్టి తెలుసుకోవాలి అని అని ఆ విధంగా అతను ప్రోత్సాహం చేస్తున్నారు ఆచార్యులు గీతాచార్యులు సో ఆ విశిష్టమైన జ్ఞానం ఏదైతే కలదో దానిని ఏ ఉపాయం చేత మానవుడు పొందగలుగుతాడు ఆ ఉపాయాన్ని శ్రీకృష్ణుడికి కూడా చెప్తున్నాడు ఈ ఉపాయం రెండు రకాలుగా ఉంది బహిరంగమో అంతరంగము ఈ శ్లోకంలో బహిరంగ చెప్తారు తర్వాత ఇంకో శ్లోకంలో అంతరంగం చెప్తారు బహిరంగం అంటే బాహ్యము మంది ఉండేటువంటి ఉపాయాలు మూడు తర్వాత శ్లోకంలో అంతరంగానికి సంబంధించిన రూపాయలు మూడు శ్రద్ధావాలనులబే జ్ఞానం తత్పరస్పేంద్రియ అలాగే ఉపాయ నిరూపణం కంప్లీట్ అవుతుంది సో ఆ మూడు ఉపాయాలని చెప్తున్నారు సో తదు విద్ధి ఆ జ్ఞానమును తెలుసుకుని ఇప్పుడు కూడా వేదాంత సందర్భంలో కురు మీద ఎంసూస్తుంది విద్ధి మీదే ఎంఫర్స్తుండదు తెలుసుకోవాలి ఇప్పుడు ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళారనుకోండి ప్రొఫెషన్ దగ్గరికి వెళ్తే వాడు కురువు కురువు అంటాడా విద్య విద్య అంటాడా విద్య అని వెళ్తాడు మెకానిక్ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి మెకానిక్ దగ్గరికి వెళ్తే వాడు ఏం ఇస్తాడు ఆ ఇంకొంచెం ఇంటి వర్తి పట్టుకోండి ఆ ఆట చెప్పండి ఇప్పుడు తెచ్చేవండి నన్ను మంచిగా ఎన్ని పనులు చేయించాలో అన్ని పనులు చేస్తాడు కురువు కురువు కురువు అని చేయిస్తాడు కాబట్టి మనం చూసుకోవాలి మెకానిక్ దగ్గర వెళ్ళాలి తప్ప ఏం లేదు కానీ ప్రొఫెషన్ సందర్భం కూడా ఉండాలి సో గీతాచార్యుడు ప్రొఫెసర్ అంటే నథింగ్ మోర్ దాన్ దాట్ బుద్ధి తెలుసుకో ఎలా తెలుసుకోవాలి అంటే ప్రణిపాతేన పరిప్రస్ సేవయ ప్రణిపాతము అంటే నమస్కారం చేయటం నమస్కారం చేయటం అంటే తెలుసుకోవాలి నమస్కారం చేయటం అంటే అర్థం ఏంటంటే రెండు మూడు అర్థాలు ఉన్నాయి నమ అనే దానికి ఒకటి ప్రశ్ని భావము అంటే వినయమును ప్రకటించుతారు కొంచెం వినయం ఉండాలి చూడండి జ్ఞానాన్ని గంగతో పోల్చుతారు జ్ఞాన గంగ గంగ పై నుంచి కిందకు ప్రవహిస్తుందా కింద నుంచి పైకి ప్రవహిస్తుంది పై నుంచి కిందకు ప్రవహిస్తుంది మీరు గంగా ప్రవాహానికి ఎత్తులో నిలబడ్డారనుకోండి మీకు గంగ దొరుకుతుందా దొరకదు కాబట్టి గంగ అంటే ఆ గంగకి కింద ఉండాలి ఉంది ఉంటే గంగ లభిస్తుంది సో అదేవిధంగా జ్ఞానగంగ కూడా అదే రూలు కాబట్టి మీరు వినయంగా ఉంటే మీకు ఆ జ్ఞానగంగా ప్రవాహము ఈలోకి వస్తుంది మీరు వినయంగా ఉండకుండా ఖరా ఉన్నారనుకోండి అంటే అహంకారంగా దర్పంగా ఉన్నారని అంటారు దర్పం అంటే అనేక రకాలుగా ఉంటుంది ఈయన ఏం చెప్తాడో చూద్దాం అని ఒక జడ్జిమెంటల్ యాటిట్యూడ్ ఉండొచ్చు అన్ని చోట్ల వెళ్ళిపోయి పాదాభిందని చెప్పేసి అస్తాంగం చేసేసి చదివించింది అయిపోయి కూర్చోమని నేను అంటలేదు అక్కడ సందర్భం ఏంటంటే మీరు ఆచార్యుడని మీరు మళ్ళీ చూసి చేసుకోవాలి ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత ఇరు బ్రహ్మనిషిడు అవి ఉండాలని ఆచార్యుడు సో చూసి చేసుకుని చూసి చేసుకుని వెళ్ళిన తర్వాత ఆచార్యుడనే ఒక నిర్ణయానికి మనసు వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు జడ్జిమెంట్ ఉండరాదని అభిప్రాయం అంటే కానీ మీరు కనబడవాడి వల్ల సష్టాన్ని చేసుకుంటూ బొమ్మను సో రెండు పాపము చేయాలి వినయభావం ఉండాలి జడ్జిమెంటల్ యాటిట్యూడ్ ఉండకూడదు చాలా మంది ఎలా ఉంటారు రెండు రకాల యాటిట్యూడ్స్ ఉంటాయి ఒకటి పై అన్నం పెడతారు అధికారులు మనస్సులో కూడా ఇలా ఉంటుంది అసలు నేను ఏం చెప్తారో చూద్దాం కదా అని ఒక జడ్జిమెంట్ రాకెత్తి చేసి ఉంటుంది ఎవరికైనా ఉండొచ్చు నీకైనా ఉండొచ్చు నాకైనా ఉండొచ్చు నేను ఒకసారి మహాత్ములు దగ్గరికి వెళ్ళాను ఆయన ఏదో చెప్తున్నారు కూర్చున్నాను ఆయన ఏదో ఉప ఉపనిషత్తు ఓ ఈ ఉపనిషత్తు మనకి తెలుసున్న ఉపనిషత్తు మనకేం కొత్త కాదు కదా ఉపనిషత్తులన్నీ మనం ఎప్పుడో బాగా ఎప్పుడో బాగా ఆకలించేసుకునే వాళ్ళం మన కొత్త ఆయన ఉపనిషత్తు నీకు చెప్తున్నారు ఏం చూద్దాం అని కూర్చున్నాను ఒక్క రెండు నిమిషాల్లో నాకు అర్థమైంది ఆయన గొప్ప మహాత్ముడు మన యాటిట్యూడ్ ఇలాగే ఉంటే గొప్ప అవకాశాన్ని జారించుకుంటాము అని అర్థమైంది వెంటనే తల ముంగి నమస్కారం చేసుకునే మనస్సులో చాలా శ్రద్ధగా విన్నా ఎన్నో గొప్ప విషయాలు తెలుసు కాబట్టి మీ యాటిట్యూడ్ ని బట్టి జ్ఞానం లభిస్తుందా లభించుదా అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ హృదయంలో ఓపెన్ మైండెడ్ నెక్స్ట్ ఉంటే మీరు వొంగి వొంగి దండాలు పెట్టాలని లభిస్తాయి ఓపెన్ మైండెడ్ నెస్ మస్తు మైండ్ మైండ్ ఓపెన్ ఉండాలంటే మైండ్ కి మూసీరియస్లీ ఏంటో తెలుసునండి అహంకారము ఈగో ఈగో ఈజ్ లైక్ ది వాక్ గోడ కట్టేసినట్టు ఈగో ఉన్నట్లయితే కాబట్టి ఈగోని సస్పెండ్ చేసి మీరు వెళ్ళాలి అప్పుడు మాత్రమే మీకు జ్ఞానం లభిస్తుంది అందుకోసం అది అభ్యాసం చేయడం కోసం త్రెపా జనరల్ గా ఓ ప్రశ్న ఉన్నది ఈగో ఏ సందర్భాలలో సస్పెండ్ అవుతుంది అహంకారము స్థగితమై సస్టెండ్ అయి ఉండాలి ఏ సందర్భాలు అంటే సాధారణంగా మనిషి తండ్రితోటో తల్లితోటో భార్యతోటో పిల్లలతోటో వ్యవహరించేప్పుడు ఈగో అలాగే ఉంటుంది అది ఎక్కడికి పోవడం తర్వాత లోకంలో వ్యవహరించేప్పుడు కూడా ఈగో చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు మీరు బిజినెస్ మ్యాన్ బిజినెస్ షాప్కి అవతల వాడు ఉంటాడు యువతల మీరు ఉంటారు వాడు ఈగోలో ఉంటాడు బిజినెస్ చేసి వాడు ఈగో వాడికి కన్స్యూమర్ యొక్క ఈగో మీరు వాడు ఈ ఇంటరాక్షన్లో ట్వంటీ పర్సెంట్తో థర్టీ పర్సెంట్తో లాభం పొందాలి అనే ఈగోక్ యాటిట్యూడ్లో వాడు ఉంటాడు ఈ ఇంటరాక్షన్లో మనం ఎక్కువ ఎంత లాభం పొందగలమో తవతదేరం మనకు ఎంత బాగా రావాలి అనే ఈగోక్ యాటిట్యూడ్లో వీడు ఉంటాయి అటువంటి సందర్భంలో సో బిజినెస్ మ్యాన్ వర్సెస్ కన్స్యూమర్ అనే కాంటెక్స్లో ఈగో దృఢంగా ఉంటుంది తప్పిస్తే అది తొలగిపోయే అవకాశం ఉండదు అలాగే ఇంట్లో ఉండే వ్యవహారాల్లో కూడా నేను భర్తలో అనే ఒక ఈగోక్ ఆటిట్యూడ్లో వీరు భార్యతో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అక్కడ కూడా ఈగో తొలగిపోతాను ఈగో తొలగిపోయే సందర్భాలు రెండు ఉన్నాయి ఒకటి దేవుడు దర్శనానికి వెళ్తే దేవాలయంలో ఈగో తొలగిపోయే అవకాశం దాన్ని కూడా వీడు చేడగొట్టుకుంటాడు ఎందుకంటే ఈ కూడా ఒక కన్వీనియన్స్ కింద కన్వీనియన్స్ గాను బిజినెస్ గాను దగ్గర కూడా నాకు ఈ తీరాలి అని ఎప్పుడైతే వెళ్ళాడో అక్కడ ఉన్న ఒక్కటే ఒక్క అవకాశం ఈగో లేని అవకాశం అది కూడా పోయింది కాబట్టి నిజానికి నిష్కామైన భక్తి చేసినట్టు ఈగోకి అవకాశం ఉండదు దానికి వండి స్లే అలాగే ఆధ్యాత్మిక దగ్గర శాస్త్రజ్ఞానాన్ని పొందే వినయస్వభావం ఉన్నప్పుడు కూడా ఈగో ఉండదు ఈ రెండే సందర్భాలు ఈ సందర్భాలు మినహాయించి మిగతా సందర్భాలు ఈగో దృఢంగా కాబట్టి ఈగో అంటే తలుపు వేసేసినట్టే తలుపు వేసి జ్ఞానం ఎలా లోపలికి వస్తుందో చూస్తానని చెప్పి వీడు ఇంకో ఉంటాడు ఇంకేం వస్తుంది కాదు కాబట్టి ఆ ఈగోను న్యూట్రలైజ్ చేసేటువంటి ఒక అభ్యాసానికి ఇస్తున్నారు దాని పేరే నెంబర్ వన్ నెంబర్ టూ నమహ అంటే నమే అయితే నాది ఏది లేదు అనేటువంటి అహంకార మమకారముల యొక్క పరిత్యాగం చేసిన వాడికి మాత్రమే ఈ ఆత్మజ్ఞానం లభిస్తుంది సో వినయ వినయము తర్వాత పరికృష్ణ అది ఉండవు భాష్యకారులు చెప్తారు నేను ఇంకా లైట్ గా సూపర్ సిష్యం గా చెప్తున్నాను ప్రశ్న వేరు పరిప్రశ్న వేరు ప్రశ్న అంటే సమయం సందర్భం లేకుండా వినయం లేకుండా రీడ్గా వెళ్ళి ప్రశ్న అడగారు సో ఇంకా భిక్షకు వెళ్ళిపోతుంటే స్వామిజీ ఆత్మనగానే అన్నా ఆత్మనగానే అది అది ప్రశ్న అంటారు ఇంత పెద్ద పరిప్రశ్న నేను ఒకసారి ఎవరితో విద్యార్థులతో స్వచ్ఛంగా ఏదైనా ప్రశ్న అడగని చెప్తాను ముందపో రెండవ భాగము యొక్క తాత్పర్యము చెప్పుడు అని అడిగాడు నేను దాని అలాంటి ప్రశ్నలు చెప్పండి అది పరిప్రశ్న ఒకటి ప్రశ్న అవుతుంది ఐదు మార్కులు ప్రశ్నలు అడగ మార్కుల ప్రశ్న అడగచ్చు ఐదు మార్కులు ప్రశ్న అడగచ్చు అంతేకాని పాతిక మార్కులు ప్రశ్నలు అడగకపోవడం మళ్ళీ శ్రమ కదా డౌట్ మీకోసం ఇక్కడ మీకు సిద్ధంగా ఘోర కారణం గురించి వస్తుంది సో పరిప్రశ్న అంటే ప్రశ్న అడిగేది కూడా సందర్భం సహితంగా అడగాలి మీరు చేస్తారంటే మీరు చదివి దాంట్లో ఏదైనా డౌట్ అడగాలి కానీ సో కర్మయోగం అనగానేమి అని ప్రశ్న అడగం కాబట్టి కర్మయోగం అంటే మనం తెలిసింది కానీ దాంట్లో ఈ త్రి ఈ పాయింట్ ఉంది మీకు చెప్పండి అని సో ఆత్మ అనగానేమి అని అలాంటి జనరల్ క్వశ్చన్స్ అడగకూడదు జనరల్ మనం విషయాన్ని కొన్ని ఓట్లు పట్టండి మీకు మీ క్లాసులకు వస్తూ రెగ్యులర్గా క్లాస్కి వస్తుంటే ఆత్మహత్యలో కొంత ఐడియా వస్తుంది ఒక్క క్లాసులో రాదు ఏదో అడగని క్లాసులు అయ్యేప్పటికీ కొంత ఉప్పు అందుతుంది ఆ తర్వాత అది బిల్డప్ అవుతుంది సందేహం ఉంటే అడగదు కాబట్టి ప్రశ్న వీరికి ముందు ప్రశ్నే కాదు వీరికి ముందు కొంతకాలం శ్రవణం చేసిన తర్వాత ప్రశ్న అప్పుడు అది పరిప్రశ్న ప్రశ్న కాదు పరిప్రశ్న తర్వాత గురువుగారు స్నానం చేస్తూ ఉన్నారనుకోండి అప్పుడు వెళ్ళి ప్రశ్న అడగడం అయితే బ్రేక్ఫాస్ట్ వేస్తుంది సమయం సందర్భం చూసి ప్రశ్న అడగాలి అలాగే పాఠం చెప్తున్నప్పుడు ఒక ఫ్లో ఉంటుంది ఆ ఫ్లో ఉండగా మధ్యలో ఆ ఫ్లోని బ్రేక్ చేసి ప్రశ్న అడిగా కనుక్కోండి దీంట్లో రెండు రకాల ఆచార్యులు మీకు కనపడతారు కొంతమంది ఆచార్యులు ఫైర్ అయిపోతారు చాలా కోపం వచ్చేస్తుంది ఎప్పుడు కాల్ వేస్తారు చాలా చికాకు పడిపోతారు సో అదొక రకం ఇంకో కొంతమంది నాలుగో పుట్టుకాళ్ళు చికాకు ఇంపార్టం దాన్ని కూడా స్వీకరించి సమాధానం చెప్పి ఆ బ్రేక్ అయిపోయిన స్లో మళ్ళీ వెతికి పట్టుకుని మళ్ళీ కనెక్ట్ చేసినాయి ఏదో మేనేజెస్ సో ఆ టోలరెన్స్ లేకపోతే ఇంజనీరెన్స్ చూపిస్తారు మెనీ కేసు తిప్పుడు విద్యార్థులు మాత్రం జికాజారు వాళ్ళు ఖాయంగా జికాజు పడతారు అలా పాఠంలో అవుతున్న మంచి వాళ్ళే చెప్తారు అదే స్వామి అలా ప్రశ్న స్వామీజీ చెప్పలేదు వాళ్ళే చెప్తారు ప్రశ్న ఆకరణ కాయకునేది రాసింది కాబట్టి అలా మధ్యలో అడ్డుపడ్డట్టుగా ప్రశ్న లేకుండా ఉండటం అది పరిప్రక్ష అవుతుంది యోగ్యమైన పద్ధతిలో ఇంకొక నా అనుభవం మీద నేను చెప్తున్నాను మీరు ఓవరాల్గా ప్రశ్న అడగడం కంటే కాగితం మీద రాసిస్తే అది పది ప్రశ్న ఎందుకంటే కళాతోకా లేకుండా అడుగుతారు ప్రశ్న దైవంలో లహిడ్గా రాస్తుంది మొదలు పెడతారు ప్రశ్న అడుగుతానని మొదలు పెడతారు చెప్పండి ప్రశ్న అలాగే ఇద్దరమే ఉంటారు ద్వాన్ని చెప్పాలి నేను విన్నాను అర్థమైంది సంతి క్వశ్చన్ అంటే ఆ వస్తున్నానని రు రంటే ఏదో అడగాలని ఆపుతాయే కానీ అడగడానికి కూడా ఒక క్లారిటీ ఉండాలి ఒక విషను ఒక క్లారిటీ ఉంటేనే మీరు ప్రశ్న అడగలుగుతారు కాబట్టి మీరు ఎప్పుడైతే ప్రశ్నని కాగితం మీద రాయడం ప్రారంభించారో కాగితం మీద వాక్యం మీరు రెండు లైన్ లో మూడు లైన్ లో దాటేసేటప్పుడు మీకే డౌట్ వస్తుంది అది ఏడు విధంగానే మీకే డౌట్ తర్వాత వాక్యం అనేది కర్త కర్మ స్త్రీయ ఇవన్నీ ఉంటాయి అవి లేకపోతే మీకే ప్రభుత్వం అనిపిస్తుంది కాబట్టి మీరే ఆ కాగితం దిక్ చేసి మళ్ళీ ఇంకో కాగితం తీసుకుంటారు కాబట్టి మిగితే ఒక క్లారిటీ వచ్చి ఒక క్రిస్టలైజ్ అవుతుంది థాట్ అప్పుడు ప్రశ్నకు ఒక రూపం వస్తుంది అప్పుడు ఆ రూపం వచ్చినటువంటి ప్రశ్నను నాకు ఇస్తే నేను హ్యాపీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి అది పరిప్రశ్నవుతుంది తర్వాత ప్రశ్న అడిగేప్పుడు ఇంకో రకం అది ఎలా ప్రశ్న ఎలా ఉంటుందంటే నన్ను ఎవరున్నా అడిగారు స్వామీజీ నేను చాంద్రోగ ప్రసక్తి చదివారు అని అడిగారు చదివాను ఆ సందర్భంలా వచ్చింది చదివానుడిగారు అయితే మిమ్మల్ని నేను ప్రశ్న వేయనా అని అడిగారు అంటే నేనున్నాను వెయ్యను మీరు కానీ నేను సమాధానం సరిగ్గా చెప్తే వెయ్యి రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది అన్నాను ఊరికే ఎందుకు తీర్పు వచ్చింది నా దారి లేకపోతూ లేదా ఆయన చదివారు చాంద్రోగ నేను చదివానో లేదో నిర్ధారించడం కోసం అడిగాను నేను మీకు ప్రూవ్ చేస్తా నేను చదవకపోతున్నా సార్ చదివాను అని ప్రూవ్ చేస్తా నేను మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను కానీ నాకు మీరు అంటే అడగ్ అవును మీరు నన్ను పరీక్ష చేస్తున్నప్పుడు పరీక్షలో నెగ్గిన దానికి మీరు బహుమతి పోనీ అనిపిస్తారు కదా కొనగలు ఇస్తాను ఎంతో మీ ప్రశ్నకి సమాధానం చెప్పినందుకు మీరు బహుమతి ఇవ్వాలి నాకు ఇస్తే అదే అలా కావసం మీరు ఎంత చదువుతారో ఎవరితో చూద్దాం వద్దు మీరు ఏదైనా ఒక రూపాయలు ఇచ్చే పక్షంలో సో అలా లేకపోవడదు ఇప్పుడు అదే అనవసరం కదా ఎందుకు ఎదో వాళ్ళు ఎంత చదువుతాయి మనకెందుకు మనం మాట్లాడుకుంటే ఆయన నోటు చూస్తూ మాట్లాడడానికి ప్రారంభిస్తే మనం తెలిసిపోతుంది ఎంత చదివారు ఒక్క శ్లోకం చెప్పేపటికి ఒక్క శ్లోకం ఉచ్చరించేపటికి ఆయన సంస్కృతం చదువుకున్నవారా చదువుకోని వారా తెలిసిపోతుంది ఇంగ్లీష్లో నాలుగు మాటలు ఇంగ్లీష్ ఎంత వస్తుందో తెలుస్తుందో తెలీదా మీరు ఒక్క రెండు వాక్యాలు మాట్లాడేపటికి మీ ఇంగ్లీష్ యొక్క సత్తా తెలుస్తుందో తెలీదా అంటే గీతా శ్లోకం తెలియజే తెలిసి ఉచ్చరిస్తున్నాడో తెలియకుండా ఉచిరిస్తున్నాడో తెలీదు తక్కువ మంది వస్తుంది కాబట్టి ఒక్క దశ రూపం తెలుస్తుంది ఎంత చదువుతున్నాడు ప్రశ్న అడిగించే మటుకు సో అలాగే ఉండకూడదు అటువంటి పద్ధతి ఉండకూడదు కాబట్టి వినయంగా ప్రేమగా విషయం తెలుసుకుని యోగ్యంగా కృష్ణు అధిక హరి కృష్ణయ్య ఇంకా సేవగా భాషనికి వెళ్ళి ముందు నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తున్నాను సేవ అంటే ఈ పదము గురిశుశ్రూష అనే ఒకటి ఉన్నారు ఈ గురి శుశ్రూష అనే పదాన్ని చాలా మిస్అర్స్టాండ్ చేసుకుని ఉంటారు సమాజంలో గురువులు అలాగే ఉంటారు శిష్యులు అలాగే ఉంటారు అనేక రకాలుగా ఉంటుంది సమాజం సో దాని స్వరూపం యొక్క మనం తెలుసుకోవాలి అందుకోసం చెప్తున్నాను గురువు గారికి సేవ చేయటం అని కాదు దుర్శుశ్రూష అంటే శుశ్రూష అంటే శ్రోతునిచ్చ వినాలనే కోరిక ఎందుకంటే ఆత్మజ్ఞానాన్ని శ్రవణం ద్వారా తెలుసుకోవాలని సంప్రదాయం శ్రోతవ్యోం అంతవ్యో నిధి ధ్యాస సో ఆత్మ బ్రహ్మవిద్యని శ్రవణం చేయాలి వినాలనే కోరిక వినడం ద్వారా మనకి జ్ఞానం లభిస్తుందని ఒక ప్రక్రియ సో మీరు గురువు గారి దగ్గరికి నేను దగ్గర వేదాంతాన్ని శ్రవణం చేద్దామనుకుంటున్నాను అని మీరు ప్రజెంట్ అంటే ఆయన అంటారు నాకు ఖాళీ లేదండి ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను ఇదో చూసాం కదా ఈ ఉద్యానవనంలో ఈ మొక్కలన్నిటికీ నీళ్లు పోయాల్సి ఉంటుంది తర్వాత ఈ గోవు ఒకటి ఉన్నది మాకు ఆ గోవుకు కొంత నేను ప్యాకరీ అది ఉంటుంది తర్వాత కోరలో చేసుకోవాలి కట్టెలు ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి లేదు అని గురువుగారు అంటారు అంటే అప్పుడు అయ్యా నీ గోవు నేను సేవ చేస్తాను మీ కట్టెలు నేను ఏర్పాటు చేస్తాను కోరలోకి నేనే కొనసాగిస్తాను మీ ఉద్యానవనంలో మొక్కలకు కూడా నీళ్ళు నేనే పోతున్నాను అంటే అప్పుడు గురువు గారు అంటారు అవునండి నువ్వు కనుక అంత పని చేస్తే నాకు రెండు గంటలు ఖాళీ అవుతుంది ఎందుకంటే ఆయన ఆ సమయం అంత ఆ ఆ టైంలో నాకు అరగంట ఇచ్చండి అంటే సరే దీని పేరు గురు చూసుకు అంటారు లోతుని చేయాలంటే ఆయన చెప్పాలంటే ఆయన కొంత ఖాళీ దొరకాలి ఆయన ఖాళీ దొరకాలంటే ఆయన వంట ఆయనే వండుకు తినాలనుకోండి ఐదున్నరకి మొదలుపెట్టి ఏడున్నరకి వంట పూర్తి చేస్తుంది కూడా మీకు సాయంకాలం పధి చెప్తాడు కాబట్టి స్వామిజీ మీరు మీరు వంట పెట్టుకోద్దు మీ ఉన్న మీ వంటబ్బద్దు మీకు ఆ వంట సమస్య లేకుండా మీకు భోజనం ఏర్పాటు మేము చేసేస్తాము ఆ గంట మన మీరు మాకు పాఠం చెప్పేయండి అంటే బియ్యంగా ఉంటుంది సవా ఉభయకారకంగా ఉంటుంది దీన్ని గురిసి చూసా అంట అంతేగాని మీరు చదివిదేం లేదు నేను చెప్పేదేం లేదు ఉంటే మీరు నా దగ్గరకు వచ్చి నాకేమో సేవలో తీసుకుంటే ఆ పుణ్యంతో మీ బిజినెస్ బాగా అభివృద్ధికి వస్తుందంటే అది గురిశి చూసా అంటాన్ని అది బిజినెస్ అని అనాలోచి అది శాస్త్రంలో అలాంటిది ఏమీ లేదు కాబట్టి సేవయా అలాంటి సేవ చేయదలుచుకుంటే దానికోసం గురువు గారికి తెలియ చేయటం కష్టంలో ఉన్న వారికి ఎవరికైనా చేయొచ్చు గురువుకి సేవ చేసే సందర్భం ఇప్పుడు నేను చెప్పిన సందర్భం అలాంటి సందర్భంలోనే సేవ చేస్తాను అది సేవ చేస్తాం ఈ ఇప్పుడు చూడండి ఎలాగంటే శ్రీకృష్ణుడి బొమ్మ విగ్రహం ఒకటి తీసుకొచ్చి దాన్ని అక్కడ ప్రతిష్ట చేసి దానికి పూజ చేయటం చాలా తేలిక అంత తేలికైన తన అధికారులు రవట్లేదు కానీ అదే శ్రీకృష్ణుడు బోధించిన గీతా శ్లోకం ఒక్కటి ఆకలింపు చేసుకోవడం కూడా చాలా కఠినమైన విషయం దాన్ని ఆకలింపు చేసుకునే జీవితంలో ఒక లివింగ్ థాట్గా శ్రీకృష్ణ థాట్ లైక్ దిస్ లివింగ్ థాట్ ఆయన ఏమన్నాడు సమం అన్నాడు జీవితంలో వచ్చేటువంటి ఒడుగుకులన్నింటినీ కూడా ఒక సమచిత్వంతో ఎదుర్కోమన్నాడు నిత్యంచ సమచిత్తత్వం ఇష్టానిష్టోపత్తి అని చెప్పారు ఇష్టం వచ్చినా అనిష్టం వచ్చినా ఒక ఈక్వాలిటీ ఇలా వస్తూ ఉంటాయి వచ్చింది పోతుంది మనం దీన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి అనే ఒక సమచిత్వాన్ని పెట్టుకోమన్నాడు ఆ సమచిత్వాన్ని బాగా వివరణించారు అది ఒక లివింగ్ థాట్ అదే కృష్ణంలో ఉన్న థాట్ అని కాకుండగా అది జీవితాన్ని నడిపించేటువంటి ఒక ఆలోచనగా ఒక ధోరణిగా మనం ఏర్పాటు చేస్తుంటే అది ఆయన ఉపదేశాన్ని మనం ఆకలింపచేసుకున్నట్టు అంత కఠినమైన పనవేగాన్ని ఇంకొకటి కాదు మనుషులు ఏం చేస్తారు పేరు చేయని పని చేస్తారా కఠినమైన పని చేస్తారా పని చేస్తారు సో శ్రీకృష్ణుని విగ్రహం పెట్టేసి పూజలు చేసేసి లేచారు శంకరాచార్యుల విగ్రహం ప్రతిష్ఠించేసి రుద్రాభిషేకం చేసేసి లేపక్కారు ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే శంకరుడు శివుడికి సంబంధించిన వాడిని శ్రీకృష్ణుడు విష్ణువుకి సంబంధించిన వాడిని శ్రీకృష్ణుడికి విష్ణు సహస్రనామ పూజ శంకరులకు రుద్రాభిషేకం అలాగే ఎలాటెడ్ స్కీమ్స్ అలాగేమీ కాదు దీజ్ నాట్ లైక్ దాట్ శంకరులు రుద్రుడికి సంబంధించిన వాడు ఏమి కాదు మీరు నిజానికి అలాగే పూజ చేయబడుతుంటే చేయాలి విష్ణు సహస్రనామ పూజ ఆయన గొప్ప వైష్ణవం ఉండే గొప్ప విష్ణు భక్తుడు ఆయనకు అసలు దేవాలయం అనవసరం ఒకవేళ మీరు చేయాలి పూజ ముందు అసలు మిగతావాదే కాదు చేయాలి అయితే శంకర భాష్యాలు జరిగి ఆయన చేసిన బోధని ఆకలింపు చేసుకోవడం అంత కఠినమైన పని అదే కానీ మరొకట్లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే కఠినమైన పని పక్కన పెట్టేసి తేలికైన పనులు మనం చేసేస్తాం ఓ విగ్రహం పెట్టేసి దానికి అభిషేకం పోతే అంత తేలికైన పని అదే అదేవిధంగా గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి దక్షిణ ఇవ్వడం ఆయనకి సేవ చేయడం ఆయనకేవో పనులు చేసి పెట్టడం ఆయన చెప్పిన పాఠం తొలగిపోవడం తేలిక ఏది తేలిక పని చేసి పెట్టడం జరుగుతాను పాఠం చదువుకోవడం కష్టం ఒకసం నా క్లాసెస్ ఆర్గనైజ్ చేస్తా అన్నారు కాకినాడలో నేను కాకినాడ వెళ్తూ ఉంటాను తీస్తాను బాగా త్వరగా ఆర్గనైజ్ చేస్తాను కానీ క్లాస్ పెట్టి ఉంటాడు నేను ఫస్ట్ డే చూసాను అడిగాను నేను క్లాస్కి ఆర్గజ్ అవుతాను ఎందుకంటే చాలా కష్టంగా ఆర్గనైజ్ చేస్తున్నాను అంటే నేను చాలా ఆర్గనైజ్ చేసిన హడావిల్లో ఉండిపోయానండి అంటే ఇవాళ రండి నేను చెప్పాను ట్రోడ్ కాదండి నాకు ఆర్గనైజేషన్ ఇష్టము క్లాస్ అంటే ఇష్టం కాదు రాష్ట్ర నేను కొంత శ్రద్ధ లేదు చేసే అంటే అది సరేనన్నాను నెక్స్ట్ నుంచి ఇంకా మీరు ఆర్గనైజ్ చేయొద్దు అండ్ నాట్ టైం ఎందుకంటే ఆయన మనం ఎక్స్ప్లైట్ చేసిన వాళ్ళం డబ్బు సర్టిఫికెట్ ఇస్తాం ఆయన యొక్క ఫ్యాకరీ చేస్తాడు కల్పం పిల్లల్ని వదిలిపెట్టి మన చుట్టూ తిరుగుతూ మనకి రైల్ టికెట్లు ఇదిగొని ఇదికొని ఫ్యాకరింగ్ చేస్తాడు క్లాసు అటెండ్ లోపం ఆయన మనం ఎక్స్ప్లైట్ చేస్తున్నాం కదండి అది అనవసరంగా అలా చేయకూడదు అది కూడా వచ్చే క్లాసులో కూర్చుంటారంటే ఆయన కొద్దిగా కష్టానికి మనం కొంత సేవ చేసినట్టు ఉంటుంది శుభ శోభగా ఉంటుంది ఆయన ఏంటి ఫ్యాక్టరీ చేస్తారు ఆయన ప్రేమగానే చేస్తారు వేణీ కానీ క్లాసు మాత్రం వెనుగో ఉంటే ఎందుకంటే నాకు అలాంటి పరిస్థితి అనుకూలం కాదు అని చెప్పాను ఆయన అప్పటి నుంచి క్లాస్ ఉండే అందుకని హిల్టైమ్ వెరీ గుడ్ స్టూడెంట్ అఫ్ లేదా అది సేవ అంటే అలా ఉండాలి సేవ అంటే అంటే కానీ ఇంకేం ఏది సేవ చేస్తుంటే పోండి మహాత్ములకు అయితే మా దగ్గరలో మహిమలు ఉన్నాయి ఇదంతా కూడా బ్లక్స్ ఇచ్చేస్తాయి కదా ఆ బ్లక్ సరికానికి సరైనటువంటి స్పిరిట్ తీసుకోవాలి అందుకోసం నేను చెప్తాను సేవగా ఇలా చేసినట్లయితే సో ఆ మహాత్ములు తత్వదర్శినహా జ్ఞానిన ఏ జ్ఞానం ఉపదేశించి ఎవరు ఉపదేశిస్తారు జ్ఞానాన్ని మీరు సరైన సందర్భానికి వెళ్ళాలి సరైన చోటకి వెళ్ళి జ్ఞానాన్ని ఉపదేశించమని కోరితే వాళ్ళు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు కానీ సందర్భం లేని చోట జ్ఞానాన్ని ఉపదేశించమని కోరితే ఎలా ఉపదేశిస్తారు సో ఓ మహారాజు ఉన్నాడు ఆయన ఆయనకి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలని అనిపించింది ఈ కథ అఖంధాల నుంచి చెప్పాడు ఎక్కడో విన్నాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నవాడు శోకాన్ని తెలుస్తాడని ఏదో వాక్యంగా ఉన్నాడు ఇది మంత్రి మంత్రికి అడుగుతాడు కదా రాజు ఏ మంత్రి ఏదో ఈ ఆత్మస్వరూపం ఏంటంటే వేళానికి చెప్తూ ఉంటారని మహాత్ములు బోధిస్తారని ఆ తెలుసుకుంటే శోకాన్ని బయటపడచ్చు ఉపనిషత్తులు గీత అనేవి చెప్తారు మనల్ని తెలుసుకోలేదు ఎంత అంటే ఎప్పుడు అనుకోలేదు రాజకార్యాల హాలు ఉండడం చేస్తారు సరే మనం తెలుసుకున్నాము సరైతే ఒక గురువును వెతుకుంటా సరే అప్పుడు ఈ మంత్రిని ఉంటాడు ఆ నదీ తీరాన్ని ఒక గురుసెలో ఉంటాడు గురువు ఆయన దగ్గరికి వెళ్దాం ఉండదు అప్పటి నుంచి ఎర్లీ మార్నింగ్ వెళ్తే మనకు ఉపత్రంగా ఉంటుంది ఆయన బోధిస్తారు అంటే హే మనం వెళ్దాం ఏంటి మనమేమో అంతస్తురంలో ఉంది రావచ్చు కదా మనం కావచ్చు కాకుండా ఆయనకి ఏదైనా హెల్ప్ చేస్తాం మనం ఆయనకు ప్లాట్ ఇవ్వచ్చు బిల్డింగ్ తప్పించు ధనం కావాలంటే కూడా మనం ఏర్పాటు చేయవచ్చు అలాగే ఆయన పురమాయించండి అంటారు అంటే ఆయన రాదండి అంటే ఆ గుడిసులో ఉండే మనకు మన సాహత సంఘ మహాస్పద ఉండాలి ఈ గుడిసే మనిషి మనకెందుకు సాహసుక తయన ఉండాలి అని అంటే సరే మంత్రులు అంటారు సరే మన సాహసుక తగ్గా ఒక ఆయన ఉన్నారండి గొప్ప సాంత్రిక్ అయినా ఆయన్ని తీసుకురామంటారు అలాంటి ఆయన్ని తీసుకురా అంటే ఆయనేమో కార్లలోనో జట్ తీసుకొస్తాడు ఆయన తోబోటగా యాభై మంది శిష్యులు కూడా వస్తారు ఓ పెద్ద ఆయన కోసం ఎలాట్ చేస్తారు మమ్ వారికి విడివి ఏర్పాటు చేసినట్లుగా ఈ మహాత్ముంటే ఆయన శిష్యులకి ఏర్పాటు చేస్తారు వాళ్ళు మంది వస్తారు వీళ్ళు ఒక పెద్ద హడావిడిగా వచ్చి వంట బ్రాహ్మణులు భోజనాలు ఇవన్నీ చేస్తారు వాళ్ళు వారం రోజులు ఉండి రాజుగారికి లక్ష రూపాయలు ఖర్చు పెళ్తున్నారు వారం అయ్యేపడికి ఈ మధ్యలో ఏవో పైకై మాటలు ఏవో నాలుగు వస్తాయి వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత రాజు మనుషులు అడుగుతారు ఆత్మజ్ఞానం మాట ఇదేనా ఆత్మజ్ఞానమే కాదండి ఇది ఆత్మజ్ఞానమే రాదని మరి ఆత్మ జ్ఞానం లేకుండా ఈ వారం రోజులు ఈ వ్యవహారం ఏంటి ఈ ఖర్చు ఏంటి ఇప్పుడు ఆత్మజ్ఞానం కావాలంటే ఏం చేయాలి అంటే ఆ గురుసెలో ఒక ఆయన ఉన్నారంటే మళ్ళీ ఆయన దగ్గరికి ఎర్లీ మార్నింగ్ మీరు వెళ్ళాలి చెప్పాలి రాజుకి కాబట్టి మనకు కావాల్సిన ఏమిటో మనకి తెలుసులో దా వాట్ ఈస్ ఇట్ దత్ వివాహ మనకు ఆత్మ జ్ఞానము కావాలా నేత ఏమి కావాలి నాకు అది కూడా తెలియకపోతే దురదృష్టం ఆత్మ జ్ఞానం కావాలి అంటే జ్ఞాన ఇక్కడో క్యాల్కులేషన్ చదువుకోవాలంటే ఎక్కడికి వెళ్తారా క్యాల్కులేస్ చదువుకోవాలనుకోండి ఒక పెద్ద దేవాలయం పెద్ద పురోహిత మెయిన్ పురోహిత దగ్గరికి సో అయ్యప్ప దేవాలయానికి మేల్ తమితి అని ఉంటాడు ఆయన అపాయింట్మెంట్ దొరకడమే కష్టం సపోజ్ ఆయన దగ్గరికి వెళ్ళి నేను క్యాల్కులేట్ చదువుకోవడానికి మీ దగ్గరికి వచ్చానంటే ఏమను ఒక లేదు కాబట్టి నేను క్యాల్కులేస్ చిన్న ఆ అద్దెకొంపలో కొట్టుకుతూ ఉంటాడు మ్యాథమెటిక్స్ టీచర్ కూడా వారి దగ్గరికి పోవాలి పోయాయ్యా మీకు అది కొట్టుకుంటాను నాకు ఎంత టైం ఏంటంటే ఆయన ఏదో టైం తీసుకుని ఎప్పుడో చెప్తూనే ఉంటాడు క్యాల్కులేషన్ విద్యార్థులకి ఆ క్లాస్లో గుర్తు పెడతాడు లేకపోతే కొత్త సెషన్ ఫలినప్పుడు మొదలు పెడతాను రావయ్యా అని పని అవుతుంది సంథింగ్ విల్ వర్క్అట్ ఇది కూడా అలాగే కాబట్టి మీరు హంగు ఆర్భాటం చూసి గడబడి చేస్తే ఏమీ అవ్వదు జ్ఞాన తత్వ దర్శిన తత్వము దర్శించే జ్ఞానము తత్వము అంటే రియాలిటీ ట్రూత్ తత్వానికి ఒక డెఫినేషన్ ఉంది ఇంతకుముందు చెప్పారా అయినా మళ్ళీ అంటారు మీరు రాసుకుంటే తత్వం అనారోపితాకారం తత్వం డెనేషన్ ఈ రకంగా నెగిటివ్ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తా ఉంటే మూడు లక్షణాలు ఉన్నాయి కదా ఆ మూడు కూడా పెర్ఫెక్ట్ గా ఐడియా రావడానికి కోసం నెగిటివ్ ఎగ్జాంపుల్స్ చెప్పండి పాజిటివ్ ఎగ్జాంపుల్ నెగిటివ్ ఎగ్జాంపుల్ దాంతో ఐడియా కరెక్ట్గా వస్తుంది అందుకోసం చెప్పండి మరేమీ కాదు అండి సో తర్వాత ఆధునిక సమాజ జీవనానికి అప్లై చేసి అది మన జీవితానికి దగ్గరగా ఉంటుంది అందుకోసం అలాగే చెప్పాలి ఇప్పుడు తత్వం అంటే ఏంటి ఇప్పుడు నెక్లెస్ అన్నారనుకోండి అది తత్వం అవుతుందా అవదా అవదు ఎందుకని ఆకారం ఉంది కదా అక్కడ నెక్లెస్ యొక్క నామరూపాలు తొలగించి బంగారము అన్నారనుకోండి ఆ తత్వం అవుతుంది తరంగము బుడగా నూరగా ఇవి తత్వాలు కావు మీరు తత్వం అవుతుంది ఏమండి ఇల్లు వాకిళ్లు రోడ్లు మనుషులు పశువులు పక్షులు ఇవన్నీ తత్వం కాదు ఇవన్నీ నామరూపాలు కదా మరి తత్వంలో ఎట్వుతుంది బ్రహ్మ ఈశ్వరుడు తత్వం పక్షిని చూస్తే నామరూపాన్ని చూస్తున్నట్టు పక్షి ఎందుండే ప్రాణశక్తిని చూస్తే ఈశ్వరుని చూ తత్వాన్ని చూస్తుంది ప్రాణశక్తికి రూపం ఉండదు ప్రాణశక్తి ప్రకటమయ్యే దేహానికి రూపం ఉంటుంది కాబట్టి మీరు ఆకారాన్ని చూస్తారా ఆకారాన్ని చూసి ఆ ఆకారాన్ని ప్రాణం మీద ఆరోపించి దాన్ని పక్షి అన్నారు అనుకోండి అదే తత్వం కాదు ఆకారాన్ని పక్కన పెట్టి నామరూపాన్ని పక్కన పెట్టి ఆ తత్వాన్ని చూద్దాం అలవాటు వెరీ సింపుల్ ఆల్సో చాలా షాపులు నేను చెప్పాను అస్థి నామరూప నాలుగు ఉంటాయి ఐదోది క్రియ అప్రియ దోహ క్రియా మనం ఎలా మనం చూస్తాం జగత్తు ఎలా చూస్తాము ఎలా చూస్తామంటే ఇప్పుడు సపోజ్ ఒక ఆబ్జెక్ట్ ఉంది విండో షాపింగ్ అని విండో షాపింగ్ అంటారు విండో షాపింగ్ అంటే రోడ్ల ముట్ట ఫుట్ పాత్ నడుస్తుంటే గ్లాస్ ఓ బొమ్మ ఒకటి పెట్టి సో ఆ బొమ్మ ఒక అందమైనటువంటి హీరో లేదా సూట్ను కూడా నచ్చింది హేరేఖ మన సూట్ను కూడా నచ్చింది ఒక అందమైన సూట్ వేసుకుని వాళ్ళొక నిలబడి ఉంటాడు బొమ్మ అండి బొమ్మ ఆ సూట్ తీసుకుంటారు ఇప్పుడు ఇది సూట్ అయితే ఇది ప్యాజ్ టు సేట్ అందు ఇది బాగుంది ఐ లైక్ చేసి దీన్ని నామ రూప ప్రియ అని మీరు ఒక రూపాన్ని చూసుకున్నారు దానికి షూస్ అని ప్యాంట్ అని షర్త్ అని పేరు పెట్టారు ఐ లైక్ ఇట్ అని అన్నారు ఒకటి లైక్ ఇట్ అన్నారంటే ప్రియా అన్నారంటే ఆ ప్రియా దాని వెనకాల ఉంటుంది తోట ఐ లైక్ ఇట్ అన్నారంటే దాని చుట్టూ ఉంటాయి అక్కడ ఐ డోంట్ లైక్ ఇట్ ఐ డోంట్ లైక్ ఇట్ అని పక్కనే అవి ఉంటాయి కావాలండి ఎక్కడైనా ఒకదాన్ని ఐ డోంట్ లైక్ ఇట్ అన్నారు అనుకోండి ప్రియా పక్కనే ఉంటుంది జనరల్ గా మీరు ఆలోచించడం ఐ లైక్ ఇట్ అని అన్నారంటే అది అప్సల్స్ కాదు అది మీ రిలేటివ్ మీరు లైక్ చేయనివి మీరు ఇష్టపడనేవి కొన్ని ఉంటాయి నాకు వంకాయ కూర చాలా ఇష్టమో ఉంటే మీకు కాకరకాయ ఏదో ఇష్టం కాదని ఉంటుంది ఆ దృష్టితో వంకాయ కూర ఇష్టమని అంటారు కాబట్టి ఐ లైక్ ఇట్ ప్రియా అప్రియ రెండు కలిపి ఒకటే ఐటెం కింద తీసుకుంటాం నిన్ను విండో షాపింగ్ అంటారు నామ రూపా ప్రియా మూడు అయితే ఈ మూడింటి ఈ మూడు కూడా తత్వం కాదు మీరు కూడా ఆకారం యొక్క ఆరోపమే మరి తత్వం ఏమిటి అక్కడ అస్థి ఉంది కదా అస్థి ఇందని మీరు ఎలా చెప్పగలరు తెలిసింది కాబట్టి చెప్పగల తెలిసింది జ్ఞానప్రకాశంలో ప్రకాశించింది అస్థి జ్ఞాన ప్రకాశంలో తీగులైటి ప్రకాశంలో కాదు చీగులైతే సెకండరీ జ్ఞాన ప్రకాశంలో నేను ఎత్తం నుంచి బయటికి ప్ర జ్ఞానప్రకాశంలో అది ప్రకాశించింది అది ఎనుకలో ప్రకాశించింది కాబట్టి అది తెలిసింది హింది అంటే తెలిస్తే ఉంది అని అర్థం కాబట్టి అస్థి భాతి నామ రూపం ప్రియం ఐదు ఈ ఐదుంట్లో ఈ నామరూప ప్రియాల్ని నిరాకరించి అవి ఉంటాయి కనపడుతూ ఉంటాయి అయినా దాన్ని ప్రోసిపించి అస్థి భాతి ఇట్ ఈక్షాయి రిలీజ్నెస్ అసోసియేటెడ్ విత్ నోయింగ్ అది సక్సి అది విశ్వం అది ఈశ్వర కాబట్టి మీరు మనిషిని చూశారనుకోండి అస్థి భాతి ఈశ్వర ఫలానా వాడు ఫలానా కొలవువాడు మనవాడు మనవాడు కాదు ఇదంతా సంసారం అష్ఠి భాతి అంటే ఈశ్వర అది తత్వం సో ఆ రకంగా మొత్తం జగత్తులంతరీ కూడా ఈశ్వర రూపంగా విశ్వ మాత్రమే ఈశ్వర రూపంగా దర్శించేవాడు జ్ఞాని అటువంటి జ్ఞాని మీకు జ్ఞానాన్ని బోధిస్తాడు అని చెప్పబట్టి సర్వం కల్విదం బ్రహ్మ అనే దర్శించేవాడు ఈ ఆత్మజ్ఞానాన్ని బోధించుకు అర్హుడై ఉంటాడు సమాజాన్ని మొక్కలు మొక్కలు కన్నా విడగొట్టుకుని మా వాళ్ళు పై వాళ్ళు ఇవి అవి అని వీడుకున్న కల్చరల్ సైకలాజికల్ కండిషన్ అంతా దాన్ని నెక్కిన ఆరోపిత ఆకారం ఆరోపించడం అంటే నెత్తిని అని అర్థం తెలుగులో కొంచెం బండగా ట్రాన్స్లేట్ చేస్తే ఆరోపించటం అంటే మీద రుద్దుతా అర్థం ఆ రకంగా అన్నిటినీ దాన్ని ఎత్తి బుద్ధి సరే అది తత్వం ఎందుకు అవుతుంది ఇదంతా కూడా వీడి అజ్ఞానాన్ని దాని మీద పుకరింపు వచ్చేసినట్టే అవుతుంది తప్పించి కాబట్టి ఆ తత్వాన్ని అంటే సర్వవ్యాపకమైన ఈశ్వర తత్వాన్ని స్పష్టంగా తెలుసుకుంటూ ఉంటారో సర్వం కలుగుదం బ్రహ్మ అని ఎవరైతే తెలుసుకుంటూ అటువంటి జ్ఞానులే మీకు ఈ ఆత్మస్వరూపాన్ని బోధించగలుగుతారు ఆ విషయాన్ని తర్వాత శ్లోకంలో కూడా చెప్పట భాష్యం వ్యక్తి పక్కన ఉంటుంది దానిని తెలుసుకో జ్ఞాని ఏంటి దేనిని ఏమ విధి నా ప్రాప్యతే నువ్వు ఏ పద్ధతిని అనుసరిస్తే ఆ జ్ఞానము అంటే కొన్ని శ్లోకంలో చెప్తున్నా జ్ఞానము సర్వం కల్ కర్మాచం పాత్ర జ్ఞానే పరిసమాపే ఏ పద్ధతిని ఏ ఉపాయాన్ని అనుష్ఠిస్తే ఆ జ్ఞానం లభిస్తుందో ఆ ఉపాయాన్ని తెలుసుకో తద్విద్ధి ఓకే తెలుసుకుంటారు ఏమిటా ఉపాయం ఏమిటి అంటే ఒకటి కాదు మూడు ప్రణిపాతేన పరికృష్ణ ఏనా అనే తృతీయాల వృత్తికి మూడు తృతీయాల వృత్తులు అన్వయిస్తే ఆ మూడింటిని తెలుసుకోని వస్తుంది ఆచార్యానధిగమ్య ప్రణిపాతే ప్రకర్షేణి దీర్ఘ నమస్కారేణుల వద్దకు వెళ్ళాలి ఆచార్యాన్ని బహువచనం వేస్తారు బహుజనం అంటే ఆదరార్థం ఆదరం కొరకు అంటే కాని ముగ్గురు ఆచార్యులు ఆచార్య శబ్దం బహుచనం కదా బహుజనం అంటే కనీసం ముగ్గురు ఉండాలి కదా కాబట్టి ముగ్గురు పక్క పక్కన కూర్చున్నప్పుడు వెళ్ళి మేము అలాగే వర్కౌట్ గా ముగ్గురు వెళ్తే దండం పెట్టుకుని వస్తారు మంచిది ధనం పెట్టుకుని వస్తే పుణ్యం వస్తుంది పుణ్యం వస్తే స్వర్గానికి వెళ్తారు స్వర్గంలో రెండు రోజుల నుండి మళ్ళీ వాపసు వస్తారు మళ్ళీ ప్రారంభం పుణ్యం పుణ్యం కోసం వెదికులాట ప్రారంభం కాబట్టి మీకు ఏది కావాలో చూసుకోవాలి మాకు పుణ్యం కావాలి వండర్ఫుల్ ముగ్గురూ వరుస పెట్టు కూర్చున్నప్పుడు వెళ్ళి లేకపోతే యాభై మంది దగ్గరికి వెళ్ళి యాభై నమస్కారాలు చేస్తే యాభై పుణ్యాలు వస్తాయి లేకపోతే మూడెనిమిది ప్రదక్షిణాలు చేస్తే ఇంకా ఎక్కువ ఇట్స్ నాట్ లైక్ దా అంటే బహువచనం సో ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇలా ఉంటా నేను ఒకళ్ళు ఎరుగుతున్నాను వాళ్ళకి ఏంటి సన్యాసికి భిక్షిమంతమంది శ్రద్ధ ఉండరు కనీసం నలుగుతుండ కాబట్టి ఏమన్నా మీరు ఒక్కరే ఉన్నారా నేను మీరు భక్ష్మిస్తారా ఓ హ్యాపీ పోయినా సో ఐఎం రెడీ వేరే మీ మార్కెట్ సరే ఓకే బట్ ఇంకా ఎవరైనా మీకు తోడుగా ఎవరున్నా ఉన్నారండి ఆయన ఇప్పుడు ఏ శాగం ఉత్సాహం పోయింది ఇంకా తోడు ఏదో ఉండేవాడు బాగుడా అంటే లేరండి ఉందండి మీ దారిని మీరు రిక్వెస్ట్ చేయండి నాకు తెలుసున్న చోట ఇంకొక మఠం ఉంది అక్కడి నుంచి ఇంకో ముగ్గురు ఉన్నారు వాళ్ళని కూడా ఆ తప్పకుండా తెలుగుదమ్మా కూడా వస్తారు సో ఈ ఐదు గురించి కలిపి అలా వరుసలో భోజనం పెట్టి మీకు తెలియదు ఇంత పుణ్యం వస్తుంది ఆ జ్ఞానం కూడా రాదు ఇంత పుణ్యం వస్తుంది ఈ పుణ్యం వల్ల అంతఃకరణ సిద్ధి అయితే ఇట్ దట్ ఈస్ వర్క్ బాగుంటాయి సుయ్యం వల్ల అంత అంత అంత అంత అంతఃరణ సిద్ధి కావాలని వాళ్ళు కోరుకోవాలి కదా అంటే స్వర్గం కావాలని కోరుకుంటే స్వర్గమే వస్తుంది అంతఃరణ సిద్ధి ఎందుకు వస్తుంది కాబట్టి కాబట్టి ఈ ఈ బహు వర్కౌట్ కాదు ఆచార్య అని ఆదరార్థంలో ఆచార్య సిద్ధ ప్రయోగం అక్కడ ఏకాచారం కూడా అలాగే అంత వెళ్ళాలి అధిగమ్య అభిముఖంగా వెళ్ళాలి అభిముఖంగా వారి దగ్గరికి వెళ్ళాలి సో ఆచార్య అని అధిగమ్య అదే శోభగా ఉంటుంది ఇక్కడ మేము ఒరడదం ముందు ఉన్నామండి మీరు మీకు ఆటో ఛాబ్జులు ఇచ్చేస్తాము నేను దయచేయండి అంటే సరే ఆయన ఈ మేధ ఊద ఎప్పటికైనా అచార్యుడి దగ్గరికి వెళితే శోసగా ఉంది దగ్గరికి వెళ్ళేవారు పూర్వకాలంలో అలా వెళ్ళేవారు ఇప్పుడు అంతా ట్రాన్స్పోర్ట్లు ఇవన్నీ పెరిగిపోయాయి ఇప్పుడు ఆచార్యులే వస్తున్నారు కావడమే కాదు అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తారు మేము బలానా అప్పుడు వస్తున్నాం మీరు విద్యార్థులందరూ మినిక్ ఎవరైనా ఉన్నట్లయితే సిద్ధంగా ఉండండి మేము వచ్చేస్తున్నాము మీకు మోక్షాన్ని పంచపెట్టడానికి వస్తున్నాము అని అలాగా అడ్వర్టైజ్మెంట్ పెద్ద పెద్ద ఫోటోగ్రాఫులు ఈ సినిమా రిలీజ్ ముందు మీకు ఫోటోలు వేస్తారు చూడండి త్వరలో అనే సినిమా వస్తుంది అన్నట్టుగా ఇలాంటివన్నీ ఇప్పుడు దిసి ఆపోజిట్ ఇట్ల ఏ కాలానికి ఉండేటువంటి సందర్భం ఆ కాలానికి ఉంటుంది ఒకప్పుడు కోపం మహాత్ముల్ని వెతుక్కుంటూ పోయిందరు ఇప్పుడు మహాత్ములే వెతుక్కుంటూ వస్తున్నారు సో దాంట్లో ఉండే కొంత రిలవెన్స్ కూడా ఉంటుంది అలాగే ఉండి చేయన్స్ అనే ఫ్యాక్టర్ ఒకటి ఎప్పుడు ఉండనే ఉంది జనాభా పెరగటం తర్వాత కొంత సోషల్ ఈషోస్ కొంత మారటం మిట్ పోయిల్ కానీ అటు స్పిరిట్ ఆఫ్ అప్రోచింగ్ ఆచార్య అనేది మెయింటైన్ చేసుకోవాలి ఆ స్పిరిట్ నుడా మనం నిలిపెట్టేసి ఆచార్య ఒక ట్యూషన్ మాస్టర్ కన్నా ట్రీట్ సో ఆ స్పిరిట్ మెయింటైన్ చేసుకోవడం అవసరం ఆచార్యా అశితమంచి ప్రణిపాత ఆ నీ పాత ప్రా నీ పాత అక్కడికి పాత అన్నది ధాతు దాని ముందు రెండు ఉపసంధనలు చేప పాత అంటే పొగుతా నీ అంటే పూర్తిగా పొగుతా ప్రా అంటే గట్టిగా పొగుతా అండ్ ఇది స్థలపడే ప్రా ప్రా అంటే ప్రకర్షణ నీ నితరాన్ పాత ప్రణిపాతే అంటే అదే అంటున్నారు ఆయన ప్రకర్షణ నీకు నీకేం వి అర్థం చేశారు కింద పతలం పదుక త్రి పాత కనపడింది కదా అయితే నీ గట్టిగా కింద పడ్డావు అంటే ఏంటి అంటే దీర్ఘ నమస్కార పొడవాటి నమస్కారం చేయకుండా నమస్కారాలు అనేక రకాలు సో ఫైవ్ నమస్కార కింద నమస్కారాలు ఫైవ్ నమస్కార అంటే హాయ్ హవర్ యూపీ ఫైవ్ నమస్కారాలు పంచ కీర్ణ నమస్కారం అంటే పది నమస్కారాలు అనుకుంటారు పది నమస్కారాలు కాదు ఒక్కదే నమస్కారం దశి దశ దశాంగులి ప్రియమాణ నమస్కారాన్ని విజయవాన్ని వ్యవహరిస్తారు దశ ప్రాచీర్దశ దక్షిణ దశ ప్రతిచేర్దశోదీచ లేకపోతే దశ ప్రాచీర్దశ దక్షిణ దశ ప్రతి తేర్దో తేర్దో ఇది దశ నమస్కారం ఇది హృదయ స్థానంలో పెట్టి ఇలా అంగి నమస్కారం చేయటం అంజలు ఘటించి అంజలు ఘటించడం అంటే ఇలాని కూడా అంటారు ఇలా కూడా అవ్వచ్చు కానీ నమస్కారం అంటే ఇలా అవ్వాలి ఇలాంటి వారు ఏదైనా పండుగ ఫల విశేషం ఇది వీటన్నిటికంటే మించింది దీర్ఘ నమస్కారం నమస్కారం సో అష్టాంగ నమస్కారం ఎనిమిది ఎనిమిది అంగాలు వరస వృష్టిలోకం మనస వచసాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచియతే డెఫినీషన్ ఉంది సో ఈ ఎనిమిది అవయవములతో అవయవములను నేలను కృషించే విధంగా నమస్కారం చేయాలి ఇది నేల పురుషులు శుభ్రంగా ఉండాలి అది అవసరం సందర్భాన్ని చూసి రోడ్డు మీద అక్కడ చేయకూడదు అది క్షేదస్థంగా తయారవకూడదు సందర్భాన్ని చూసి ఆ తర్వాత ఆ డ్రస్ కూడా దానికి అనుకూలంగా ఉండదు మీరు టెకప్ చేసుకుని టై ఈ టెకప్ టై ఉన్నవాడు అలా కడక్ నిలబడ్డానికి తప్ప మీరు ఏంటి ఉంటుంది ఆ టై అది టకప్ సమస్య అవుతుంది కాబట్టి లూజ్ డ్రెస్ మన ప్రాచీన పద్ధతి డ్రెస్ అంటే అనుకూలంగా ఉంటుంది తర్వాత సాంగ నమస్కారం చేసి ఒకసారి సాష్టాంగం చేసి లేచి నిలబడితే మీ శరీరంలో ఏదైనా అవయవాల్లో ఏదైనా ఎవరేషన్స్ తేడా పడాలంటే మీకు వెంటనే గుర్తింపు అప్పుడు దానికి తగిన ఆసనం ఏదైనా వేస్తే అది తొలగిపోతుంది ఇప్పుడు చిన్న బ్యాక్ పెయిన్ ఉందనుకోండి సపోజ్ అది మీకు అనుభవానికి రాదు మీరు మొన్న హంస కూలిగా పడుతుంది మీరు సోఫాలో కూర్చున్నప్పుడు కానీ అవి అనుభవానికి రాదు అది ఎప్పుడు మీకు గుర్తింపు వస్తుందంటే ఒక సాక్షాంగ నమస్కారం చేసి నిలబడితే ఓహో అని తెలుస్తుంది సోడా గడబిడ హై అని తెలుస్తుంది అప్పుడు ఇంటికి పోయి ఏటో గడబిడగా ఉంది అంటే కొంచెం పద్మాసనం లేదంటే వేరాసనం ఇలాంటి ఆసనాలు ఒక నిమిషాలు ఒక హెండు ఆ గుర్తుపట్టే అవకాశం మీకు సాక్షాంగ నమస్కారంలో మెడ బ్యాక్ పెయిన్ మోకాల నొప్పులు ఇలాంటివి చాలా ఎర్లీ స్టేజ్లో గుర్తుపట్టడానికి శాస్త్రాంగ నమస్కారం ఒక కారం చేస్తుంది అని ఎవరిలో యో యోగా మాస్టర్ ఒకళ్ళు చెప్పుకుంటే విన్నాను సో దానికి అవాంతర ప్రయోజనం ఈ శాస్త్రాంగ నమస్కారం ఎందుకంటే కేవలము అహంకారాన్ని సబ్మిషిల్గా చేసేటువంటి ఒక ఎక్సర్సైజ్ ఒక బాడీ దే వర్కింగ్ హ్యాండ్ బాడీని మీరు ఎప్పుడైతే ఉంచారో దేహాభిమానంలో ఎలాగో ఉంటాడు కాబట్టి అహంకారం కూడా కొంచెం తగ్గుతుంది సో ఈశ్వరు వద్ద శాస్త్రానికి మనం నమస్కారం చేస్తాం గురువు అంటే మధ్య మాంసాదీయుతమైన గురువు గురి కాదు కదా శాస్త్రం ఆ శాస్త్రజ్ఞానం ఉండబట్టే ఆచార్యుడు అనబడుతుంది నమస్కారం చేస్తాం అది వినయానికి చాలా నెంబర్ వన్ ఇంకా పరిప్రెష ఎవరు చెప్తున్నారు కథం బంధ కథం మోక్ష కా విద్య అదే కా అవిద్య అన్నమాట కా అవిద్య ఇది పరిస్థితున్నాయినా ఇది పరిస్థితు కామకోట పెద్దవారు అని నాదికి వస్తారండి వచ్చి మా మనోహరాలు పెండి అవట్లేదు ఏమైనా ఉందా కంటే నాకు డయాబెటీస్ వచ్చింది దీనికి ఏమైనా ఉపాయం ఉందా అంటే ఒక అడ్డెబ్బాయి చెప్పిన మాటలు వింటులేదు ఆశ్చర్య వాతావరణం ఉన్నాడు ఇలా ఇలాంటివన్నీ అడుగుతారు అని నన్ను నేను ఏం నాకేం అనుభవం లేని సమాచారం ఇదంటా కూడాను నేను ఒక్క ప్రశ్నలు కూడా సలహా ఇవ్వలేను నా దగ్గరకు వచ్చి వాళ్ళందరూ ఏ ప్రశ్నలు వేస్తారు అని ఆయన ఒకసారి వాపోయారు జగద్గురు బోషల్లో ఒకసారి అంటారు నా దగ్గరికి వచ్చి కూడా బంధం ఎందుకు వచ్చింది నేను ఇందాక చెప్పాను బంధం ఎలా వచ్చిందో నీ ప్రశ్న వేయక్కలేకుండానే నేను చెప్పేశాను కొంచెం సూక్ష్మరూపంగా చెప్పాను లేదా అం బంధ మోక్షం ఎలా కథం మోక్ష అసలు మనిషి ఆచార్యుల దగ్గరికి వెళ్ళి ఉంది వాట్ ఈస్ దిస్ లైఫ్ ఎందుకని వెళ్ళాలని సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాము ఏదో చిన్న చిన్న ఎఫర్ట్స్ చేసి సుఖాన్ని పెంచేందుకు దుఃఖాన్ని తగ్గించేందుకు కృషి అయితే అలుపు ఎరగని ప్రయత్నం చేస్తున్నాం కానీ అది ఎక్కడ వర్క్ అవుతున్నట్టు ఎన్ని సూచన ఏం కనపడం ఎందుకంటే సుఖం పోతోంది దుఃఖము మనం ఎంత ఆపిద్దామన్నా ఆడకుండా వచ్చేసుకొని ఉంది వచ్చింది కూడా ఒకప్పుడు మనకు తెలియకుండానే అలాగే మేఘాశాల అయిపోయినట్టుగా అయిపోయిపోతుంది ఇక్కడ ఒకప్పుడు సుఖం వచ్చింది దీన్ని పసన వెళ్ళదాడదాం అనుకునేప్పటికీ అది కూడా చేయజారిపోతుంది మన చేతుల్లో ఏం లేదు ఏమిటి ఈ జీవితం ఇలా ఎందుకుంది దీని రహస్యం ఈ పృథి ఈ ఆకాశం ఈ వాయువు ఈ యజ్ఞం ఆపహ ఇవన్నీ ఇలా ఎందుకున్నాయి వై యూఆర్ లైక్ దిస్ వాట్ ఈస్ గాడ్ అంటే గాడ్ మాకు తెలిసింది గాడ్ మాకు తెలియపోవాలంటే మన ఇంటికి వచ్చే చూపిస్తాం అలా గాడు వాట్ ఈస్ గాడ్ వాడు మీకు అక్కడ కనపడ్డాడు ఇట్స్ మిస్టరీ అన్నోన్ అండ్ అన్నోయబుల్ అనేవాడు స్వామి వివేకానంద ఇట్ ఈస్ అన్నోన్ అండ్ అన్నోయబుల్ యూ కెనాట్ నోట్ అది మనసుతో ఇంద్రియాలతో తెలియబడేది కాదు ఇఫ్ యూ నో గాడ్ అండ్ ఇట్ ఈస్ నాట్ గాడ్ ఇట్ కెనాట్ బి గాడ్ ఇట్స్టరీ సో ఎవరి ఈశ్వర్ అనేది ఏంటి మంచి చూస్తారా హౌ టు గెట్ అన్ ఐడియా ఆఫ్ ఆల్ట్ ఈ ధోరణే ఉండదు ఎవరికైనా ఎంతసేపు మహాత్ము దగ్గరికి వెళ్ళి ఏవేవో ఇతి భాషలతోటి అది సంసారానికి కంటిన్యూవేషన్ అవుతుంది తప్పిస్తే తప్పేం లేదు అడగచ్చు సలహా అడగచ్చు మహాత్ములు ఒకప్పుడు అబ్జెక్టివ్గా ఎగ్వేస్ ఇవ్వగలి సార్ సలహా అబ్జెక్టివ్గా ఇవ్వగలదు ఇప్పుడు కూడా ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆవేశం మహాత్ముల్లో ఉండదు అసలు పెద్దవాళ్ళు ఎవరిలోనూ ఉండదు మహాత్ముల్లో అసలే ఉండదు వ్యక్తి చాలా ఆవేశంలో ఉంటాడు ఒక ఆయన నా దగ్గరకు వచ్చారు అంటే ఫైవ్ ల్యాక్స్ డాలర్స్ డిసీవ్డ్ నేను అలాంటి ఫుట్టేసు ఫైవ్ ల్యాక్ కోర్టుకే నేను మీ ఆశీర్వేదనం కావాలి నేనున్నాను మీరు ఆశీర్వదనం కావాలా సలహా కావాలా రెండూ కావాలి ముందు సలహా తర్వాత ఆశీర్వచనం కూర్చోండి మీరు కోర్టుకు వెళ్ళండి మరి ఏం చేయమంటారు ఆయన్ని మళ్ళీ పిలవండి అంటూ ఒకప్పుడు మీరు బ్రదర్స్ లాగా పనిచేసిన వారు మంచి ఫ్రెండ్స్టే ఫ్లస్ట్ రిస్క్ అర్థం ఫ్రెండ్స్ అండ్ అయితే చెప్పండి ఎలా స్వామీజీ నాకు అడ్వైజ్ ఇచ్చారు మీకు తెలియకపోయినా మిమ్మల్ని కూడా అడ్వైస్ చేయమన్నారు మన ఇద్దరం సోదరుల లాగా ప్రేరణ పడుతూ దీన్ని పరిష్కరించుకుంటే బాగుంటుంది కోర్టులకు వెళ్ళి లాయర్లకు డబ్బులు తగలబెట్టద్దని చెప్పారు కాబట్టి అలా చేయండి నేను అలా సలహా చెప్పాను వెంటనే ఆ సలహా అతను పాటించాడు ఇట్ వర్క్ డౌట్ సమ్వే అర్థర్ హీ లాస్ట్ సమ్ అని హీ జైన్ సమ్ పోటీకెళ్తే ఏమో అవుతుందో ఎవరు చెప్పగలరు కాబట్టి మహాత్ముడి దగ్గరికి వెళ్తే కొంత సోబర్గా ఆలోచించి మీకు సలహా ఇస్తాను తప్పేం కాదు యూ కెన్ టేక్ సర్వీస్ నథింగ్ రాంగ్ అంతవరకు ఫెయిర్ అయినారు అసలు బేసిక్ అప్రోచ్ని దిగ్రీ పెట్టేయడం ఇది సెకండరీగా ఉండొచ్చు సెకండరీ కష్టంగా ఉన్నాము ఏదైనా స్వామీజీ సలహా చెప్పండి అంటే కాదు అండ్ మహాత్మాకి నై అడ్వైజ్ ఆల్సో వెరీ ఫీసిబుల్ బట్ బేసిక్ అప్రోచ్ మీరు విని పెట్టేయకూడదు ఎప్పుడు మీరు అసలు వేదాంతంతో గీతతోటి సంబంధం లేకుండా కేవలం మేము మీకు దక్షిణిస్తాం మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉండండి తీర్థప్రసాదాలు ఇస్తూ ఉండండి అప్పుడప్పుడు సలహా ఇస్తూ ఉండండి దక్షిణ మాత్రం మేము ఇస్తూ ఉంటాం ఇది ఏదో ట్యాక్సీ కన్సల్టెంట్ ని పెట్టుకునేట్టుగా వేరే స్పిరిచువల్ కన్సల్టెంట్ కింద ఉండకూడదు అది పద్ధతి కాదు అలాగే అయిపోయింది సమాజం అందుకోసం ఇట్ ఈస్ నాట్ బెట్ అని చెప్పడం కోసం చెప్తున్నా సో బంధము మోక్షము జ్ఞానము అజ్ఞానము ఈ నాలుగు టాపిక్స్ మీద మీరు అడగాలండి ప్రశ్నలు అలాగే అడిగేక్కర్లేదు రిలేటెడ్ దాన్ని బంధము మోక్షము జ్ఞానము అజ్ఞానం అజ్ఞానాత్ బంధ జ్ఞానాన్ని మోక్ష ఆ నాలుగు ఏది మీరు ప్రశ్న అడిగినా దానికి సంబంధించింది ఉండాలి ప్రశ్న ఒకప్పుడు మీరు డైరెక్ట్గా అడగకపోవచ్చు యు అర్ సిటింగ్ What is this? Knowledge. Elimination of ignorance. That is what I am seeking. That is the approach. How do I say sort of that? If you have to do the samsara, you can have to do the samsara, you can have to do the samsara. So, it is very really important. So, you really need to be a person. If you have to be a person in samsara, you may be a person in a person. If you are somehow indirectly, you might be connected to your body. ఏ రకమైన కనెక్షన్ లేదు వీడికి అసలు జ్ఞానం అర్థం లేదు కేవలము వాడు సంసార విషయకములైన ప్రశ్నలు వేయడమే మెయిన్ లో పెట్టుకుంటే అది పరిప్రశ్నరు అది ప్రశ్న అవుతుంది కాబట్టి ప్రశ్నకి సందర్భం కాదు పరిప్రశ్న సేవయా గురు శుశ్రూషయా ఇంకా ఆ శుశ్భూషా శబ్దాన్ని ఆయన ఇంకా వివరించట్లేదు శుశ్రభూష శబ్దము చాలా మిస్అస్తుంది నేను మీకు దాని యథార్థమైన అర్థం కూడా నేను దిన శ్రీకృష్ణుడు ఏవో మూడు చెప్పాడు ఇలాంటివి ఇంకా ఏదైనా ఉంటే ఇవ్వన్యాడ్జ్ చూడాలి ఉదాహరణకి భిక్షిత ఏదైనా లిస్ట్ ఇవ్వడము ఇలాంటివి ఏవో ఆ సందర్భాన్ని ఏదైనా చిన్న చిట ఉన్నట్లయితే ఇక నయాడ్జ్ చూడాలివమాదిన ప్రశ్రయేణావర్దిత ఆచార్యా ఉపదేశ్యంతి కథయిష్యంతి ఏంక్త విశేషణం కాబట్టి ఆ విధంగా ఆచార్యుల్ని కనుక ఆశ్రయించినట్లయితే వారు వారి మనస్సు మీ వైపు మీ వైపు మొంగుతుంది అంటే మొగ్గు చూపుతుంది ఆవర్జిత మొగ్గు చూపాలి అభిముఖం కావాలి ఇక్కడ యోగ్యమైన వ్యక్తి వేదాంతాన్ని తెలుసుకోవడానికి అర్హుడు అనేటువంటి ఆ అభిముఖము ఆ మొగ్గు అత్యాత్మహృదయానికి కలగాలి ముందు కలిగినప్పుడే చెప్తారు దళితే చెప్పాలి ముందుగా ఖాళీగా కూర్చున్నట్టుగా రైల్లో వెళ్తూ ఉంటాం ఆ స్వామికి మీరు ఎక్కడ ఉంటారు సికింద్రాబాద్లో ఉంటాం మీరు బతకాలు చూస్తారా అది చూడాలి ఓకే కొన్ని సే చూస్తారా అది చూడం ముఖాన్ని చూసి ఏమన్నా ప్రొడిక్ట్ చేస్తారా నో మీరు నో ప్రొడిక్షన్స్ అయితే మరి మీరు ఏం చేస్తారు నెక్స్ట్ అంటే నేను వేదాంతం పాఠం ఏదో చెప్పాను కదా సమాధానం అబద్ధం చెప్పకూడదు మినిమమ్మ రిప్లై వేదాంతం భాష వేదాంతం భాష అంటే వేదాంతం అంటే అదే టండది అంటే గీత పేరు విన్న రా అలా ఉంటుంది గీత ఉపనిషత్తులు దాన్ని వేదాంతం అంటారు ఇంకొక వాళ్ళకు మనం బోధించి తెలుసుకునే వాళ్ళు అలాగా ఏదైనా ఒకటి చెప్పను చూద్దాం అని అడుగుతాను అదే రైలు రైలు సౌండ్ లో చెప్పనండి నేను అర్థం చాలా కేర్ఫుల్గా కాపాడుకోమే క్లాత్ ఉంది కాని కావాలి అందులో ఇప్పుడు కదలేండి మీరు దయచేయండి ఈ అడ్రస్కి దయచేయండి చూద్దాం అయినా మీకు సమయం వచ్చినప్పుడు మీకు ఆ సందర్భం వచ్చినప్పుడు ఎవరైనా ఇస్తారులేని మీరు తెలుపు చేసండి వాళ్ళని ప్రేమగా చెప్పేసి ఎందుకంటే వాళ్ళు దాన్ని శ్రద్ధతో కావాలని అడిగి కాదది మీకే ఖాళీగా ఉన్నాడు కదా ఫోన్ మీద చెప్పండి ఇట్టుగా అలా చెప్పరు ఆవర్జిత చాలా వినయగలవాడు మన దగ్గర పాఠం కోసం అప్పుడే రెండు సార్లు చేడు లెర్న్ మనం వీరికి చెప్పాలి ఇతనికి చెప్పాలి అనే ప్రేమ కలగాలి అప్పుడు చెప్తాను ప్రశ్న ఏణ ఆవర్జిత ఆచార్యా ఉపదేశి అంటే తప్పకుండా నీ కొరకు ఏ జ్ఞానం యథోక్త విశేషణం సకల విముక్తిని కలిగించే జ్ఞానాన్ని తప్పక పోషిస్తారు ఈ వృత్తు ఎప్పుడు కూడా ఒక రకమైన సల్ వీల్లో ఉన్నట్టుగానే స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది తప్పకుండా ఊహిస్తారు అనే సెన్స్ లో వృత్తు వాడతారు ఉపదేశియంతృత్ జనరల్ సీచర్ ఋత్ సెన్స్ జ్ఞానిన జ్ఞానవంతో కేజిట్ తత్వదర్శిన తత్వదర్శన శీలా అపరేణి తత్వదర్శిన జ్ఞానమును బోధిస్తారు ఎవరు బోధిస్తారు జ్ఞానులు బోధిస్తారు జ్ఞానము గలవారు జ్ఞానాన్ని బోధిస్తారు ఇప్పుడు డబ్బులు వాడి దగ్గరికి వెళ్ళి మీరు దండం పెట్టారనుకోండి ఏం చేస్తాడు ధనాన్ని ఇస్తాడు భూస్వామిని వెళ్ళి ఆశ్రయించారు అనుకోండి ఏం చేస్తాడు ఓ ఎకరమో ఒక ఎకరమో ఒకలాక భూమో ఇదో ఇస్తారు కాబట్టి ఎవళ్ళని మీరు ఆరాధిస్తే వాళ్ళు అది ఇస్తారు సో మంత్రశాస్త్రాల వేస్తే వెళ్ళి కాలు పడుతున్నారు అనుకోండి ఆయన దగ్గర మంత్రాలు ఉంటాయి బోధని మంత్రాలు ఉంటాయి ఆ ఆ మంత్రం ఒకటి ఇస్తారు రుద్రాక్షమాల్లో వండబెట్టుకుని కూర్చొని ఆయన దగ్గరికి వెళ్ళి అన్నం పెట్టారనుకోండి రుద్రాక్షమాలు తీసి మీరు చెప్తారు కాబట్టి ఆ సందర్భాన్ని బట్టి ఎవరి దగ్గర ఏది ఈ యంత్రాలు లేకపోతే సాయత్తులు పెట్టిలో పెట్టుకుని ఆయన ఇంకెళ్ళి మీరు బాగా ప్రేమగా దండం పెట్టారనుకోండి ఓ సాయత్తు పిలిపిస్తారు కొంతమంది దగ్గర యంత్రాలు ఉంటాయి మీరు ప్రతిదానికి మీరు చెప్పని దానికి దగ్గర యంత్రం ఉంటుంది నాకు బిజినెస్ కొంచెం డల్ ఉందని నీ ఓకే ఆయన కుబేర యంత్రం ఇస్తారు నీకేమో బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది ఈ మధ్యన నాకు నా భార్యకి మనస్సు కలపలగా ఉందని అన్నారు అనుకోండి ఓకే ఆయన వశీకరణ యంత్రం ఉంటుంది తక్కువ నాకు అది మీరు మిగిలి రకంగా యంత్రాలు ఉంటాయి కొందరి దగ్గర ఆ యంత్రాలు ఇచ్చిన కొంత మనకి మధ్య గాలి గాలి అంటే దెయ్యం అని అర్థం ఒక ఆయన నా దగ్గరకు వచ్చారు మంచిగా గాలితో బాధపడుతున్నాను ఆ యూత మీకు జాలి యువత చెప్పండి ఆయన చెప్పారు రాత్రి అయ్యప్పటికి ఎవరు సౌండ్స్ కనపడతాయి నేను అన్నాను మీరు వేదాంతం చదివారు కదా చదివానన్న ఆయన దగ్గర చదివానండి నేను వేదాంతం చదివి ఈ జాలి అని ఇలాంటివి చెప్పడం నీకు శోభగా ఉందా నాకైతే చాలా ఏమీ శోభగా అనిపించట్లేదు I feel very bad about it. How do you say and address� Usually one person always comes new horse he is listening to his soul Fatadha drives a respect for his teammates to lie to the humans. The song in Japum is also known as publisher with Sosyan Sri it was also known before his text. He gets to forget that oglata three are the instructions that he is saying to her. That idea is, Eine what a ciek yes, you… వేదాంగం సర్వము వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు గాలి అంటే నేను వాళ్ళకేదా ఉపాయం చెప్తాను ఏదో రామనామానో హనుమంతుడే చాలీసానో ఏదో చెప్తాను కానీ మీరు కూడా రామనామాన్ని జపించండి హనుమాన్ చాలీసా పట్టించేటప్పటికీ సాయంకాలమే రామనామాన్ని రామ రామ రామాన్ని జపం చేయండి మీకు మనస్సులో ధైర్యం వస్తే ఆ ధైర్యం నుంచే దెయ్యం పుట్టింది ధైర్యం ఎప్పుడైతే వస్తుందో దెయ్యం అవసరం పోతుంది దెయ్యం అంటే యొక్క ఒక అంత కల్పనకి దెయ్యం అని పేరు అంతకంటే దెయ్యమైన వేరే ఉండదు అని చెప్పారు కాబట్టి ఆ మనిషికి ఆ సందర్భాన్ని బట్టి చెప్పాల్సి ఉంటుంది ఆ విధంగా దెయ్యం వీడి దెయ్యాలకు మంత్రాలు పెట్టి కూడా ఉంటాడు అనుకోండి వాడు దీన్ని దానికి ఒక యంత్రం ఇస్తాడు భూతోఖ్యాతన యంత్రాన్ని ఇస్తాడు దానికి కూడా ఒక టెర్మినాలజీ ఉండాలి శాకినీ భూత ప్రేతకి శాతి శాకినీ డాకినీ సర్ప మహాసర్ప వీడి భయాల ఇంటికి పదాలు వీడి మనస్సులో ఉండే భయాలన్ని ఇంటికి పదాలు పెట్టి వాటిలో పెద్ద సమాసం చేయడం దట్ ఈజ్ వాట్ ఇటేజ్ నథింగ్ మోర్ దీస్ లైక్ దస్ కాబట్టి అదే గొప్ప కనిపిస్తుంది దట్ ఈజ్ వాట్ ఇటేజ్ కాబట్టి భూతోచ్ఛాతన యంత్రం అని ఇవ్వడం ఇదంతా కూడా అదంతా కూడా లోపే సంస్కారం కాబట్టి మనకి ఏది కావాలి జ్ఞానము కావాలి జ్ఞానము కలవాడి దగ్గరికి పోవాలి జ్ఞానం కావాలంటే యంత్రం గల వాళ్ళ దగ్గరికి తంత్రం గల వాళ్ళ దగ్గరికి వెళ్తే నీకు జ్ఞానం ఎప్పటి నుంచి వస్తుంది మరి యంత్రము తంత్రం ఇస్తాడు వాళ్ళు యంత్రాతంత్ర దట్ ఈజ్ క్లీన్ క్లీన్ సో ఆ జ్ఞాని దగ్గరికి వెళ్ళాలి ఈ జ్ఞానులలో రెండు రకాలు పరోక్ష జ్ఞాని అపరోక్ష జ్ఞాని క్లీన్ లేదు పరోక్ష జ్ఞానంటే శాస్త్రం శ్రవణం చేశారు పదార్థము వాక్యార్థము సమన్వయము కర్సెప్ట్గా చేస్తారు సంస్కృతం కూడా చదువుకున్నారు వాక్యానులనే పదానూ అన్ని కూడా బాగా చేస్తారు కానీ తత్వం తెలియదు ఎందుకు తత్వం తెలియదు నేను దాని గురించి నేను కొంత పరిశీలించాను ఎందుకబ్బా ఇంత శాస్త్రం ఇంత బాగా వాళ్ళ తత్వం తెలియకుండా ఎందుకు ఉండిపోయారా అని నాకు ఆశ్చర్యం వేసి మీరు పరిశీలిస్తే నాకేమని తెలిసిందంటే వాళ్ళు తత్వాన్ని తెలుసుకోవడం కోసం శాస్త్రం చదవలేదు ఈ శాస్త్రాన్ని వేదాంత ధనోజీతం చెందే దాంతో రెండు సందర్భాలు ఉంటాయి ఒకటి ది స్కాలర్షిప్ ఆఫ్ గీటా ఇస్ ది గోల్ రెండవది స్కాలర్షిప్ ఆఫ్ గీటా ఇస్ నాట్ ది గోల్డ్ ఇట్ ఇస్ ఎ టూల్ మరి గోల్డ్ ఏమిటి మోక్షం గోల్డ్ ఇప్పుడు ఎంఏ ఫిలాసఫీ మీరు పరీక్ష పెట్టారనుకోండి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ ఎంఏ ఫిలాసఫీ పరీక్ష మీరు పెట్టారనుకోండి దాంట్లో ఇండియన్ ఫిలాసఫీ అనేది ఒక పేపర్ ఉంటుంది వెస్ట్రన్ ఫిలాసఫీ ఇండియన్ ఫిలాసఫీ ఏన్షియన్ ఫిలాసఫీ మోడర్న్ ఫిలాసఫీ ఇలాగో పేపర్లలో ఇండియన్ ఫిలాసఫీ పేపర్ ఒకటి ఉంటుంది ఇండియన్ ఫిలాసఫీ పేపర్లో ద్వైత విశిష్ట అద్వైత మూడు సెక్షన్స్ ఉంటాయి ఆ సెక్షన్స్ లో అద్వైత సెక్షన్ లో భగవద్గీత మూడో అధ్యాయం సిలబస్ ఉంటుంది ఒక్కటే అధ్యాయం ఉంటుంది అంతకంటూ ఉండదు వీళ్ళు అది ఇటువంటి అటు ఒకటి తిరిగి చదువుతూ ఉంటారు వాటి గురించి వెళ్తే వాడు భగవద్గీత మూడో అధ్యాయం శ్లోకం చెప్పగలుగుతాడు తన అర్థం కూడా చెప్పగలుగుతాడు అంటే దాని దాని తత్వాన్ని మీకు చెప్పలేదు అది అది క్రిటికల్ థింకిటీ క్రిటికల్ అంటారు క్రిటికల్ క్రిటికల్ టెంపరేచర్ అన్నట్టుగా క్రిటికల్ క్రిటికాలిటీ ఒకటి ఉంటుంది అంటే అది చాలా సూక్ష్మంగా ఉంటుంది దాన్ని పట్టుకుంటే ఇక్కడ రూచం అవతలేదు వడ్లగింజలో వీరు గింజ చాలా క్రిటికల్ గా ఉంటుంది సో ఇప్పుడు పట్టుకున్నారనుకోండి మీ చేతిలోనే ఊక ఉంది మీ చేతిలోనే సారము ఉన్నది వడ్లగింజలో బియ్యముగా మీరు మీ తెలియట్లు ఏమున్నాయా అన్నది ఆ ఊక పట్టుకుని సారాన్ని పారేస్తారా లేకపోతే సారాన్ని తీసుకుని ఊకను పక్కన పెడతారా లేకపోతే రెండు కలిపి నవలి ఏం చేస్తారన్నది అది వడ్ల గింజ బియ్యము అలా ఉంటుంది క్రిటికల్ వడ్ల గింజలో బియ్యపు తెలుగులో ఆ స్థానికు అర్థం చాలా క్రిటికల్ అని పాఠం ఉంటుంది నేను కొంతమంది పాఠం చెప్పడం చూసాను వేరంటుంది అది ప్రసంగం ఉంటుంది కానీ వస్తువు ఉండదు ఆత్మవస్తువు ఉన్నది ఆ బ్రహ్మ పదార్థం ఉన్నదే ఈ సకల జగత్తు దాని దాని నుంచే సృష్టి స్థితులయ్యే మూల కారణం ఆ బ్రహ్మ పదార్థము అది సత్యం జ్ఞానం అనంతమైన ఉపనిషత్తులలో వర్ణించబడినది దాన్ని శ్వేతాశ్వత ఉపనిషత్తులో ఆ విధంగా వర్ణించారు ముముక్షువులు దాన్ని శరణ వేడుతారు ముముక్షువులు వేడుతారు మీరు నేను ముముక్షుల శరణం ప్రపజ్ఞ సో ముముక్షులైన వాడు వాళ్ళు శరణు వేడుతారు ఆ సర్వశైల పరిత్యాగం చేసినటువంటి ముముక్షువులు ఆ బ్రహ్మ పదార్థాన్ని శరణ వేడుతారు అని చెప్తాడు ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో వస్తువు ఏమైనా ఆత్మ వస్తువు ఏమైనా ఉండదు మీకు టెర్మినాలజీ ఉంటుంది ముస్తువు ఉండదు రియాలిటీ ఉండదు వస్తువులే మీ అటువంటి జ్ఞానుల మీకు ఉపయోగం ఉండదు మీకు కూడా టెర్మినాలజీ ఇక ఎక్వైర్ ది టెర్మినాలజీ ఏ టెర్మినాలజీ అలవాటు అయితే నష్టం ఏమిటంటే చాలా నష్టం ఓ డాక్టర్ గారు నాకు ఓ చురక వేసారు నేను నేర్చేస్తున్న పాఠ ఆ సురక ఏమిటంటే స్వామికి ఒక అనారోగ్యం ఉందనుకోండి ఆ అనారోగ్యాన్ని గురించి కొద్దిగా రెండు మూడు అంశాలు తెలుసుంటారు దాని నా నామినికల్ అయిపోయి సంబంధించిన డిస్క్రిప్షన్ కొద్దిగా నేను దాంతో మీరు ఏమనుకుంటారంటే ఈ రోగం యొక్క పరిస్థితి మనకు అర్థమైపోయింది అనుకుంటాను అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తా అప్పుడు మీకు ఓపెన్ మైండ్ ఉండదు అప్పుడు మీకు డాక్టర్ చేసే సహాయం కూడా తక్కువగా ఉంటుంది అంటే ఇది అంత మాట అన్నారాయా ఇప్పుడు మీరు చెప్తున్నది మేము నా గురించి చెప్తున్నావా అంటే మీరు ఏమనుకోండి మనవాళ్ళది చెప్పవా నేను ఈ చెప్తే మాకు వేదాంతంలో అనుభవం ఉంది కానీ రోగం దగ్గర అనుభవం లేదు మాకు వేదాంతంలో ఈ పరిస్థితి తెలుసు దిస్ ఇస్ లెగ్జిస్టెన్ దీ సప్లైస్ టు మెడిసిన్ అంటే అవునండి అప్పుడే మెడిసిన్ ఇది ఇన్ఫెక్షన్ ఉందనుకోండి ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా ఏదో స్టాఫ్లో కాకస్తున్నాయి గ్రామ్ పాజిటివ్ అని గ్రామ్ నెగిటివ్ అని నాలుగు ఐదు మాటలు అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే మనకు తెలుసున్న సంగతే అనిపిస్తుంది కానీ దాంట్లో ఎన్నో లోతులు ఉంటాయి అది మనకేమీ తెలియదు ఆ లోతులు ఉన్నాయి మనకేమీ తెలియదు అన్నప్పుడే మన మైండ్ ఓపెన్ గా ఉంటుంది అప్పుడే డాక్టర్ చెప్పినటువంటి సలహా మనకి అవగాహనకు వస్తుంది డాక్టర్ చెప్తాడు తగ్గిపోయినా జ్వరం తగ్గిపోయినా టాబ్లెట్స్ మానేయద్దని చెప్పాడు అనుకోలేదు అలాంటి లోతులు మనకి తెలియవు అది డాక్టర్లకే తెలుసు బికాజ్ వాళ్ళు దాంట్లో పండిపోయి ఉంటారు కాదు మనం ఓపెన్ కొద్ది సమాచారం తెలుసు ఉండడం తప్ప రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ బట్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ నాలెడ్జ్ ఆ ఓపెన్ మైండ్ చెప్పుకోవాలి ఆత్మబోధ తత్వబోధ ఇలాగే కొంత టెర్మినాలజీ తెలుస్తుంటే దట్ ఈస్ నాట్ నాలెడ్జ్ దట్ ఈజ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ దట్ ఈజ్ నాట్ నాలెడ్జ్ కాబట్టి పరోక్ష జ్ఞానం ఇండైరెక్ట్ నాలెడ్జ్ ఈ జస్ట్ హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్ అనే ఒకటి ఈ నోది టెర్మినాలజీ అది సరిపడదు అది ఎందుకంటే జ్ఞాని అయినా కూడా తత్వదర్శన శీలుడు కాకపోవచ్చు కొందరు జ్ఞానులై ఉండి తత్వాన్ని దర్శించే శీలము కూడా కలిగి ఉంటారు అక్కడ జ్ఞానులు అంటే జ్ఞాని అంటే అర్థం ఏంటి ఆ టెమినాలజీ అంతా ఉన్నవాడు ఆ శాస్త్రం అంతా కూడా ముప్పిట్లో తరతలామకంగా ఉన్నవాడు జ్ఞాని ఈ కాంటెస్ట్ లో పక్కన ఇంకో విశేషణం ఉంది కనుక ఆ రెండు విశేషణాలకి మనం సాక్షికత చూపించాలి మరో సందర్భంలో జ్ఞాని అంటే పూర్ణ జ్ఞాని కూడా జ్ఞాని అని ఇక్కడ అనం ఎందుకని ఇక్కడ జ్ఞానిన తత్వదర్శిన అని విశేషణం చేశారు జ్ఞాని శబ్దానికే పూర్ణ ఆత్మజ్ఞాని అని చెప్పేస్తే తత్వదర్శిన అనే విశేషణం వ్యర్థం అయిపోతుంది అంటే అపరే నీ కొందరు జ్ఞానులు తత్వదర్శనశీలము కలిగి ఉంటారు ఆ తత్వాన్ని దర్శించేటువంటి ఆ ప్రవృత్తిలో ఉంటారు ఆ మార్గంలో ఉంటారు అటువైపు అడుగులు వేస్తూ ఉంటారు ఇప్పుడు సర్వము కల్గడం బ్రహ్మ తలానికి శాంత ఉపాసీత అని మహావాక్యం సాందో వస్తుంది ఈ సర్వము బ్రహ్మే దానించే పుట్టింది ఈ సర్వము దాని ఏదే నీనమవుతుంది దాని ఏంటే చేష్టం చేస్తూ ఉంటుంది కాబట్టి శాంత కామనులు భలు చల్లారిపోయి ఉపాసి కర్వమును బ్రహ్మగా దర్శించగలను అనే వాక్యం ఉంటుంది సో అలాగే ఆ విధంగా కామనలను భయాలని సుపర్షినిషన్స్ని పక్కన పెట్టి భేదభావం ఏదైతే ఉంటుందో మనిషిని మనిషిని విడదీసేటువంటి నిర్వచనాలు డెఫినెషన్స్ ఏదైతే ఉంటాయో వాటినన్నింటినీ కూడా నిర్దాక్షిణ్యంగా తురసికొచ్చి ఆ సర్వాత్మభావం వైపు అడుగులు వేసే శీలము గలవాడు వాడు పత్మదర్శన శీలహ అవుతాడు అంతేగాని పాఠం చెప్పేప్పుడు సర్వం కలు విధం బ్రహ్మ అని పాఠం చెప్పేసి అంతా బ్రహ్మను చేపత్తుంది బ్రహ్మకంఠ భిన్నంగా ఏదీ లేదు సర్వము బ్రహ్మే బ్రహ్మకంఠ భిన్నంగా ఏదీ లేదు అని చాలా పకడ్దండీగా పాఠం చెప్పేసి దాని మీద కావలసిన టెక్మినాలజీ కార్యము కారణం కంటే ఎప్పుడూ భిన్నం కాదు కార్యకారణములకు ఎప్పుడూ అభేదమే కారణము స్వతంత్రంగా ఉంటుంది కార్యము అస్వతంత్రము కారణము సత్యము కార్యము నిథ్య జగత్తు నిథ్య బ్రహ్మయే సత్యము అంటే ఈ విధంగా ఆ టెమినాలజీ అంతా చెప్పి పుస్తకం మూసేసి నువ్వు దూరంగా ఉన్నావు నువ్వు అపవిత్రుడివి నేను పవిత్రునే అంటే వాడు తత్వదర్శన ఫీలుడ్ అవుతాడా లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ ఎ సూపర్ స్టేషన్లో ఉన్నవాడు అవుతాడా సూపర్ స్టేషస్ డాక్ ఆల్ వేదంత ట్రూ బట్ ఈ ఎనీథింగ్ ఎవ్ దట్ ఈ నాట్ హిస్ టప్ ఆఫ్ థింగ్ కాబట్టి అది వర్క్అవుట్ కాదు literally they, they practice satisfaction ability and at the opposite they practice touch you some got touch ever when you touch someone you remember you touch me We are not each other. i am not touching you there i am talking of the situation i am talking of a situation where they consciously practice empathy and they there is a rule unwritten rules why unwritten sometimes it is written also you don't touch ప్రాక్టీస్ అంటచిబిలిటీ వెరీ అన్ఫార్చునేట్ అది తత్వదర్శన చేయాలని అలా అవుతుంది అంటచిబిలిటీని ప్రాక్టీస్ చేస్తున్నారంటే దాని ప్రాక్టీస్ ఇం డిషన్ అని అర్థం సపోర్ట్ చేసేటువంటి ఏవో వాక్యాలు ఏవో ఉంటాయి వాటిని ప్రాక్టీస్ చేస్తున్నారని అర్థం అది రైతా తప్పు అంటే అక్కో సిటీస్ తప్పు దాంతో సందేహమే ఉంది కాదు వాక్యాలు ఉన్నాయంటే ఆ వాక్యాలని నాన్ సైన్స్ కాబట్టి ఆ తత్వదర్శనాన్ని తత్వాన్ని సర్వత్రా ఉండే ఒకే బ్రహ్మను ఒకే ఆత్మను చందాలోస్తు సుజోస్తు గురుడు కేశా మనీషామమా అని అన్నారు మనుస్మృతి గారు కూడా అంత్యజాతకి తత్వం జ్ఞానీయాత్ అని చెప్పైనా కావచ్చు అక్కడ అంత్యజశబ్దానికి ఇల్లు ఒక భక్తి మేధాతిథి ఆ స్మృతి వాక్యం ఉంది నాకు గుర్తు లేదు మనుస్మృతిలో అంత్యాదతి పరం తత్వం స్త్రీ పరసత్వము అంటే పరబ్రహ్మను అంత్యాదతి అంటే చందాల నుంచి అయినా సరే మీరు పరసత్వాన్ని తెలుసుకోవచ్చు అని చెప్పారు స్త్రీ రత్నం విష్ణులాదతి మంచి యువతి అందంగా ఉన్నది ఆరోగ్యవతి మంచి గుణ గుణము శీలము కలది ఆమెను మనం కోరలుగా తెచ్చుకోవచ్చు ఆమె పూలం తక్కువైనా పర్వాలేదు అని మనుస్మృతి గారికి చెప్పారు ఎంత ఉదార హృదయంతో చెప్పాడో చూడండి అక్కడ అంత్యాదశి పరం తత్వం అన్న చోట ఆ పరతత్వానికి తక్కువ కులం వారు పరతత్వాన్ని ఎలా ఉపదేశిస్తారని మనసులో పెట్టుకుని మేధాతికి కుల్లూక భట్టు ఇద్దరు టీకాకారులు ఉన్నారు వాళ్ళు స్టాండే దాంట్లో మేధాతికి ఏమన్నా అంటే ఆత్మజ్ఞానాన్ని తక్కువ కులం వారిని తీసుకోమని అర్థం కాదు అలా కుదరదు ఆత్మజ్ఞానాన్ని ఉన్నత కులం వాళ్ళ తీసుకోవాలి పరతత్వం అంటే ఆయన మరో అర్థమని చెప్పాడు ఆ తర్వాత కుళ్ళు ఒక భక్తు దీన్ని ఖండించే కాదు పరతత్వం అంటే ఆత్మజ్ఞానమే ఆత్మజ్ఞానం నిధురుదు ఆత్మజ్ఞానం ఆయన దగ్గర మనం తీసుకున్నాం తప్పు లేదు కులం ముఖ్యం కాదు ఆత్మకు కులం లేదు అని ఆయన రాశాడు ఈ రెండు ప్రమాణం దీంట్లోనూ కూడా మన ప్రాచీన సంప్రదాయంలో కూడా కు ఖండించి కుళ్ళు ఒక ప్రమాణంగా తీసుకుంటాడు ఈ సందర్భంలోనే కాదు ఇంకా ఇతర సందర్భాల్లో వీళ్ళిద్దరూ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ సూచించిన ప్రతి సందర్భంలోనూ మేధాతి కిని కాదని ఇల్లు ఒక భర్తని తీసుకుంటాం అలాగే చిన్న అంత స్పష్టంగా శాస్త్రం చెప్తుంది కాబట్టి సో సర్వమును ఆత్మరూపంగా దర్శించేటువంటి క్షేరము కలిగి అండ్ దెన్ హ్యావింగ్ ఆల్ ది మెథడాలజీ ఇన్ హ్యాండ్ అటువంటి ఆచార్యుల వద్ద మనం నేర్చుకోవాలి అందుకోసమే ఆ జ్ఞానిని అపరే నభవంతి కొంతమందికి జ్ఞానమే ఉంటుంది తప్పిస్తే అంటే శాస్త్ర పరిజ్ఞానమే ఉంటుంది తప్పిస్తే అనుభవం ఉండదు అందుకోసం తత్వదర్శిన అని కూడా విశేషణాన్ని చేశారు ఎందుకని అలా ఏంటి ఆయనకి అనుభవం ఉందో లేదో ఆయనకి శాస్త్రం ఉంది కదా అని చెప్పేస్తే అది మనం తీసేసుకుంటే మనం పనైపోదా అంటే అవ్వదు అవ్వకపోవచ్చు ఏ సమ్యక్ దర్శిణుపదిష్టం జ్ఞానం మంభవతి నేతరత్ భగవతో మతం సో భగవాన్ యొక్క అభిప్రాయం సిద్ధాంతం ఏమిటంటే ఎవళ్ళైతే సమ్యగ్ దర్శులు ఉంటారో సమ్యగ్ దర్శి అంటే డెఫినెషన్ ఏమిటి సమ్యక్ అంటే అంటే ఒక్కటే డెఫినెషను ఆ గీతా శ్లోకమే సో విద్యాధినయసంతే బ్రాహ్మణే గవిహస్తిని శునిదేవి శ్లోపాదే పండితశ సమదర్శిన సమదర్శి కదా మన సమ్యగ్ దర్శితారు కదా అంటే మీరు భాష్యం చూస్తూ చూడండి ఆ సమదర్శిన సమ్యగ్ దర్శిన అని అర్థం కాబట్టి దే ఏ శ్రీకృష్ణుడు సమదర్శిన అంటే అర్థం ఏంటో భాష్యకారులు సమ్యగ్ దర్శిన అంటే అర్థం అంటే రెండు పర్యాయ పదాలు శ్రీకృష్ణుడు సమదర్శిన అంటారు భాష్యకారులు సమ్యగ్ దర్శన అంటారు అంటే సకల ప్రాణులలో ఒకే ఈశ్వరుణ్ణి దర్శించుకోడు అని కానీ కొంతమంది అంటారు సకల ప్రాణంలో ఒకే ఈశ్వరుని దర్శిస్తా ఉంది కానీ ఒకే వ్యవహారం ఉండక్కర్లేదు అంటారు వైడి విశేద అలా ఎందుకు చెప్పాలి అలా పనికొచ్చినా అలా ఎందుకు చెప్పాలి శ్రీకృష్ణుడు చెప్పాడు అలా పనికొచ్చిన శ్రంతులు అక్కడ ఏమని చెప్పారు సకల ఒకే ఈశ్వరుని దర్శించు కానీ నువ్వు ఒకే వ్యవహారం చేయవద్దు అని చెప్పారా నేను చెప్పారు సర్వ ఒకే ఈశ్వరుని దర్శించు చెప్పారు అంటే కాని ఒకే వ్యవహారం చేయవద్దు అడి వీడి తోక వీడి పెడతాడు ఎందుకంటే వీడి మనస్సులో భేద బుద్ధి ఉంటుంది సో శాస్త్రం చెప్పింది చెప్పి తన మనస్సులో ఉండే సంస్కారాన్ని దానికి జోడిస్తే అక్కడికి వీడికి సంతోషం వీడి మనస్సులో భేద బుద్ధి ఉంటుంది శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే సకల ప్రాణులన్నీ ఒకే ఈశ్వరుణ్ణి చూసి చూడమని చెప్తాయి అంటే ఆయన ఇంకా పై మాట ఏం చెప్పలేదు ఇప్పుడు కుక్కలో నక్కలో పశువులో పక్షులు ఈశ్వరుడు వస్తాడే బ్రాహ్మణు కూడా అడేసుకొని ఉన్నాడు అని చెప్పి అంటున్నాడు సో ఇప్పుడు సపోజ్ సద్బ్రాహ్మణులు వచ్చారు అనుకోండి పక్షి ఉందనుకోండి పక్షి ఏమో రెండు గింజలు ఇలా విసిరి నీళ్లు అక్కడ పెడితే తాగేసిపోతున్నాయి సద్బ్రాహ్మణులు వస్తే ఇలా గింజలు విసిరి నీళ్లు పెడతారా పెట్టా అలా చెప్పక్కర్లేదు ఇందులో వ్యవహారం అలా ఉండదు అని చెప్పక్కర్లేదు చెప్పక్కర్లేదు చెప్పారంటే దర్ ఈజ్ ఐటీరియర్ మోటీవింగ్ సెయి అంతవంటి అల్టీరియర్ మోట్లు శ్రీకృష్ణుడికి లేదు ఆచార్యునికి లేదు అని చేత వాళ్ళు అలా చేయాలి సాధారణంగా అన్ని ప్రాణులలో ఒకే ఈశ్వరుడు ఉన్నాడు నీటి ముందు బిచ్చేదనుకోండి ఏం చేస్తారు రూపాయి రెండు రూపాయలు ఇచ్చి పంపించేస్తారు నీటికి సన్యాసి వచ్చేదనుకోండి ఏం చేస్తారు డబ్బులు తిరిగి నన్ను నీటికి పెట్టి పంపిస్తారు కుక్కొచ్చింది ఏం చేస్తారు ఓ బ్రెడ్ మొక్కలు ఇచ్చినేస్తే ఆ తినేసి వచ్చేస్తారు పిల్లలు వచ్చింది అప్పుడు ఏం చేస్తారు దానికి ఏదో అన్నం ఎదుగులు అలా పడే కాకొచ్చింది అనుకోండి నాలుగు మెట్లు విసిచ్చి అక్కి నేర్చుకోండి ఇంట్లో అదే రైట్ హౌట్ ఈజ్ అదే అండ్రస్తోంది అది పని గతులు మీరు చేయక్కర్లేదు కాకితే తిండికి ఒకే రకంగా వ్యవహారం ఉండదు అని ఇట్ ఈజ్ అండ్రస్తోంది అంటే ఫ్యాక్ట్ విమై మీ వ్యవహారం ఆ సందర్భాలను బట్టి మారినా తత్వం ఒక్కటే ఆ ఫ్యాక్ట్ విమై మనం ఏ ఏది చెప్పినా ఆ ఫ్యాక్ట్ని డైల్యూట్ చేయకూడదు అది దాక్ కాబట్టి మీరు వ్యవహారం సమానంగా ఉండక్కర్లేదు అని మీరు రైడర్ వేస్తే ఆ రైడర్ యొక్క అభిప్రాయం ఏంటి వట్ ఈస్ ఇట్ ఆర్ యూ రైంగ్ టు డై యూ టు ద దెన్ ఇట్ ఈస్ రాంగ్ అదర్వైజ్ ఇట్ ఓకే నేనే పుట్టే రైడర్ లేదా రైట్ నేనేమంటానంటే నో రైడర్ తత్వాన్ని అలా స్పష్టంగా రైడర్స్ వద్దే ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ వీడి బుద్ధి నిండా కాలుష్యం చేరుకుని వీడు ఆ పత్వాన్ని చేరుకోవడానికి గెలగలు ఆడుతూ ఉంటాడు దానికి ద్వారా మనం రైడర్స్ కూడా పెడితే ఇహల్ బయట లేకనే ఉండదు కాబట్టి సత్యము ఇంత హార్ష్గా ఉన్న కాబట్టి సో శ్రీకృష్ణుని యొక్క మతము అంటే సిద్ధాంతం ఏమిటంటే ఎవరైతే సమగ్గ ఉంటారో వాళ్ళు చెప్పినప్పుడు ఆ జ్ఞానము దట్ విల్ వర్క్ కార్యక్షమించబట్టి దీనిలో మహాత్వం ఏమన్నారంటే తత్వమసి అనే సెంటెన్స్ ఇన్స్ విల్ నాట్ గిల్ యూ నాలెడ్ తత్వమసి అని ఎదురు అక్షరాల్లో లో ప్రింట్ చేసి అందరికీ పంచి అది మీరు చూసుకుంటే తత్వమసి అని ఉంటుంది అయ్యప్ప వెళ్ళినప్పుడు శబరిమలలో పద్దెనిమిది మెట్లు ఎక్కగానే మీకు కనపడే మొట్టమొదటి ఎలక్ట్రికల్ నియాన్ బల్బుల్లో కనపడేది తత్వమశీ అని సంస్కృతంలో ఉంటుంది పక్కన మలయాళీ భాషలో కూడా ఉంటుంది తత్వ మింటుంది సో అయ్యప్ప భక్తులు అందరూ ఆత్మజ్ఞానులు అయిపోతున్నారా సో ఇట్ ఈజ్ నాట్ ది సెంటెన్స్ తత్వ మే సబ్జీస్ ది నాలెడ్జ్ దెన్ వాట్ ఈస్ ఇట్ ది పవర్ ఆఫ్ ది సెన్సన్ హు స్పీచ్ మంత్రి గారు రాజగారి కా మాట చెప్పారు ఇతర రాజుగారు అదేమయ్యే ఎవరికైనా సెంటెన్స్ సెంటెన్సే కదా పవర్ అయితే మళ్ళీ చెట్టివాడి పవర్ అయి ఉంటుందండి అలా కాదండి చెట్టివాడి పవర్ ఉంటుంది దాంట్లోనూ సెంటెన్స్ ఎవరు మీకు నాటేనా అంటే నోనో ఐ లోన్ దిలీప్ యువత రాజుగారు అంటే అప్పుడు నేను మీకు ప్రూవ్ చేస్తానని మామూలుగా మాట్లాడుతుంది సరే కానివ్వండి అని ఈ లోపల రాజభన్ నిదర్ని ఏ అరెస్ట్ చేయమని ఇస్తారు అరెస్ట్ చేయమని వాళ్ళు వేల వెలవెలబోతారు మంత్రి గారు రాజుగారిని అరెస్ట్ చేయమంటున్నారు అయితే వెలవెలబోయాలి అలాగే వేలమోహం వేసి నిలబడతారు జనరల్ గా మంత్రి చెప్పిన ఆదేశాలు పాటిస్తారు వాళ్ళు సభార్థం నేర్చుకుంటారు మంత్రి ఈజ్ అ వెరీ బిగ్ జ్ఞాన్ కానీ రాజుగారిని అరెస్ట్ ఏమని చెప్తాడు వెళ్లవలబోతాం అరెస్ట్ చేయబోతా కోపం చెప్పేసి ఎక్కువ నన్ను అరెస్ట్ ఏమంటాడు ఏంటనే అరే అరెస్ట్ చేయండి రాంటనే అరెస్ట్ చేస్తారు ఈ చేయడం అప్పుడు మంత్రి అంటాడు చూసారా అరెస్ట్ హిందనే మాట నాన్నప్పుడు వచ్చిన దానికి నేనోటప్పుడు వచ్చిన దానికి అడ్డు తేడా ఉందో అదేవిధంగా ఆ తత్వదర్శన సేవ ఉండాలి అటువైపు అడుగులు వేస్తూ ఒక పవిత్రమైన హృదయంతో దట్ ఇన్వెస్టమెంట్ వెల్ ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్ట్మెంట్ హైలీ నాలెడ్జిబుల్ ఇన్వెస్ట్మెంట్ అది అది ఉండాలి ఆ ప్యూరి ప్యూరిటీ ఆఫ్ హార్ట్ తర్వాత సైకలాజికల్ అండ్ కల్చరల్ కండిషనింగ్ అతీతంగా ఫంక్షన్ చేయగలిగేటువంటి ఆలోచన శక్తి కలిగినటువంటి వాడు ఆ శీలం ఆ శీల సిద్ధాన్ని వివరిస్తున్నాను నేను ఆ తత్వదర్శన శీలం ఉన్నవాడు తత్వవశి అని అని తత్ అంటే తొమ్మ అంటే అసి అంటే వివరణ చేస్తే ఇట్ వర్క్స్ ఇట్ స్ట్రైక్స్ కార్డ్ ఇన్ ది హార్ట్ ఆఫ్ పెర్సన్ ఇట్ వర్క్స్ అవును అనిపిస్తుంది ఒక్కసారి ఆ మైండ్ ఎలిగేట్ అవుతుంది కాబట్టి కార్యక్షమం భవతి అంటే అర్థం అది అటువంటి సామర్థ్యం ఆ పవరు కార్యక్షమం అంటే పవర్ అవుతుందాము అది ఆ వాక్యానికి ఆ శబ్దానికి ఉంటుంది అని చెప్పనే జ్ఞానిన సత్వదర్శిన అని ప్రయోగం చేశారు ఆచార్యులు తర్వాత యజ్ఞాత్వానపునర్మోహం ఏం యాస్ పాండవ పాండవ అని సంబోధన అంటే పాండుపుత్ర అంటే పాండు మహారాజు యొక్క కుమారుడు అయిన ఓర్జున ఇది ఎవరి నేను రడిని పాండు శబ్దం తెలుపు తెలుపు సత్వగుణానికి ప్రతీక కాబట్టి సత్వగుణ ప్రధానమైన ఓర్జున అని ఎందుకంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసు ఆత్మజ్ఞానాన్ని పొందటానికి వాడు సత్వగుణ ప్రధానుడయిందా సత్వగుణ ప్రధానుడు కాకపోతే వాడికి ఆత్మజ్ఞాన యోగ్యత ఉండదు తమోగుణ ప్రధానుడైతే కర్మ చేయటానికి పనికొస్తాడు ఆ కర్మ చేసుకుంటే ఆ తమోగుణం నుంచి బయటపడతారు రజోగుణంలో ఉన్నవాడు విరక్తుడై కొంత తపస్సు చేస్తారు సత్వగుణ ప్రధానం సత్వగుణాన్ని బాగా సంతరించుకున్న వాడికి ఆత్మజ్ఞానం అనుకూలంగా ఉంటుంది కాబట్టి హే పాండవ మీరు సత్వగుణ ప్రధానుడు అని ఒక అభిప్రాయం తర్వాత పాండి శబ్దము తెలుపుని అర్థము తెలుపు జ్ఞానానికి గుర్తు ఇప్పుడు కూడా మీరు ఆలోచించండి సరస్వతి తెల్లని హంసపై పైన ఉంటున్నాను తెల్లని హంస వాహనం ఆమె తెల్లని చీర కట్టుకుంటుంది ఉంటుంది తెల్లగా ఉంటుంది యా శ్వేత పద్మాసా శ్వేత ఎందుకంటే తెలుపు విద్యకి చదువుది జ్ఞానానికి గుర్తు తెలుపు అదే లక్ష్మీదేవి అనుకోండి అంతా ఎరుపు ఎందుకంటే సంపద సంపద సంపద ఆ సంపదతో భోగానుభవము ఆ కామనాలను తీర్పుకొనిట అదంతా కూడా రజోగుణ లక్షణం రాగము తీవ్రమైనటువంటి ఆసక్తి అవన్నీ రజోగుణ లక్షణాలు ఇంకేతనే లక్ష్మీదేవి రజోగుణంగా హింసాత్మకంగా ఉంటే తమోగుణము నలుతూ ఒక వ్యవస్థ అంటే ఆ ఆ విధంగా మనం దేవతాముక్తులను ఆరాధించేప్పుడు కూడా ఆ లక్షణం ఎనివే సో మీరు లక్ష్మీదేవిని ఆరాధించండి నేను మీ ఆరాధన నేను మనలో చేయకుండా నా అభిప్రాయం కాదు ఆ రంగుకు ఉండే విశిష్టత చెప్తే సరస్వతి తెల్లగా ఎండుకుంటుంది లక్ష్మీదేవి నల్లగా ఎర్రగా ఎండుకుంటుంది అన్నదానికి విశేషం చెప్తాను వాస్తవంగా దేవుడికి ఆకారము అయ్యే ఉండవు అయితే మనమే మన యొక్క ఆకాంక్షలకు అనురూపంగా దేవుడికి ఫో అవర్ గా ఆర్ బిల్ అవుట్ ఆఫ్ అవర్ ఓన్ డిజైర్స్ అంటే ఆంట్రోకో మార్కెట్ గాడ్స్ అంట ఆ సన్స్ లో కాదు ఉపాసన చేతీ భావితే మీ ఉపాసన సందర్భాన్ని బట్టి ఆ దేవతామూర్తి యొక్క రూపం ఉంటుంది మీరు కామనితో ఉపాసన చేస్తారనుకోండి కామని ఉపాసన అంటారు అప్పుడు ఆ దేవతామూర్తి ఎర్రగా ఉన్నట్టుగా ఉపాసన చేస్తారు అదే మీరు జ్ఞానం కోసం ఉపాసన చేస్తే ఎల్లగా ఉన్నారు అందుకుంటే సో అదే విఘ్నేశ్వరుని కూడా ధవల వర్ణంగా ఉపాసన చేస్తారు రక్త రష్టవర్ణంగా కూడా చేస్తారు మీరు ఈ సందర్భాన్ని వచ్చింది పాండలా జ్ఞానానికి చిహ్నం మంచిది నీవు ఆ జ్ఞానాన్ని పొందితే ఆ సమ్యగ్దర్శనం అనేటువంటి జ్ఞానాన్ని మహాత్ములు బోధించే ఆత్మ జ్ఞానాన్ని తనకు పొందితే ఏమిటవుతుంది మోహం నయాస్య్యసి మీకు మోహాన్ని పొందవు పునః ఇప్పుడు ఏవ ఏవం ఇప్పుడు నీళ్ళు ఏ విధంగా అయితే మోహాన్ని పొంది ఉన్నావో అటువంటి మోహాన్ని మళ్ళా తిరిగి పొందవు మోహం అనగానేమి మోహశబ్దాన్ని ఖర్చుగా వాడతారు కదా సో ఆ జ్ఞానాన్ని మనం పొందితే మనకి జీవితంలో ఇంత మళ్ళీ మోహము ఉండదు మళ్ళా ఉండదు అంటే ఇప్పుడు ఉందన్నమాట పునః ఏవం అంటున్నారు మోహశబ్దానికి అర్థమైతే మొహ వైచిఖ్యే మొహ అనే భాత మీది సో ఉగంతల భూపసష్క్యత అనే సూత్రం చేత ఆ ఉకారానికి గుణం వస్తే మోహ అవుతుంది నథింగ్ మోర్ దాన్ దాట్ వెరీ సింపుల్ సో వైచిత్యము అంటే తల్లసింగులుగా విపరీతముగా తెలుస్తుంది దాన్ని వైచిత్యము అంటారు బాగా చలి వేస్తుంది అనుకోండి అబ్బా ఎంత ఉక్క పోషిస్తుందో అంటే పరిగితాడని దాని పేరు మోహం బాగా ఉక్క ఏదో కొన్ని వేడి నీళ్ళు ప్రకంగా స్నానం చేయాలన్నాడు అనుకోండి ఏమి మర్చిపోయిందా ఓ చచ్చిపోతున్నా వేడితో ఏళ్ళు ఏంటి దానిపై మోహం సో అంటే తలకి తెలుసుకోవడం ఉన్నదాన్ని విపరీతంగా హండ్రెడ్ అండ్ ఎయిటీ డిగ్రీస్కి తెలుసుకోవాలి మీరు ఇంకేదో కొంత యాంగిల్ డెవలప్ అయితే మోహం కాదు హండ్రెడ్ అండ్ ఎయిటీ డిగ్రీస్ తెలుసుకోవాలి విపరీతంగా తెలుసుకోవాలి విరుద్ధంగా తెలుసుకోవాలి ఏంటి ధర్మము దాన్ని అధర్మం ఏది అధర్మము దాన్ని ధర్మంగానో తెలుసుకుంటే దాన్ని మోహము అంటారు అర్జునుడు ఎగ్జాక్ట్గా అదే మోహంగా ఉన్నాడు అర్జునుడికి రాజద్వేషాలు దృఢంగా ఉన్నాయి దుర్యోధనాదులను శిక్షించాలనేటువంటి తీవ్రమైన ఆకాంక్ష ఉన్నది అతనికి ఉన్న ఇష్యూ ఏంటంటే కేవలము టూ త్రీ టూతులు ఉన్నారు వాళ్ళిద్దరినీ కనుక మీరు పిక్చర్లోకి తీసేస్తే భీష్ముడు సేనాపతన్నం బదులుగా కర్ణుడు సేనాపతి అంటే అర్జునుడు పేట్రే పోయి యుద్ధం చేసేస్తాడు కానీ ప్రారంభం ఏమొచ్చిందంటే భీష్ముడు సేనా నాయకుడిగా ఉన్నాడు దట్ ఈజ్ హీజ్ ప్రాబ్లం ఆ ముగ్గురో ఉన్నారు ముగ్గురే కూడా నలుగురు కూడా కాదు ఈ ముగ్గురిని తన పిక్చర్ లో తీసేస్తే ఓకపోత ఉన్నాడు అతను రక్తపాతానికి ఏం భయపడలేదు ఆ ముగ్గురికి భయపడుతున్నాడు దట్ ఈజ్ హీజ్ తప్పు కదా ఇట్ ఈస్ రాంగ్ సో అందుకోసం వెళ్ళిపోయి సన్యాసం తీసుకుంటానంటారు కాబట్టి సన్యాసం తీసుకుంటే చాలా మంచిది అంటారు సన్యాసం తీసుకుంటే మంచిది నాట్ ఫర్ హిమ్ అంత తీవ్రమైన రాజత్వేశాలు ఉన్నవాడికి సన్యాసం ఏమిటండి ఫర్ హిమ్ జ్యూతి హీ శుద్ధు కాబట్టి జ్యూటీ చేయడం ధర్మం అది అధర్మం అనుకుంటుంది సన్యాసం తీసుకోవడం అతనికి అధర్మం కానీ అది ధర్మం అనుకుంటుంది చూడండి ఎంత చల్లచిల్లుగా వ్యతిరేకంగా తెలుసుకున్నాడో అది మోహం అంటారు ఆ కాంటెక్ట్ లో ఇప్పుడు మీకు గృహస్థిగా ఉంటాను ఏదో కష్టం వస్తుంది ఏదో లక్ష రూపాయలు సంపాదించి ఆ కష్టం నుంచి గెట్టెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది సరేగా నాకు ఈ బిల్లు అది ఈ డబ్బు సంపాదించడం కోసం కష్టపడి పనిచేయడం బాగా ఎన్నో పని చెప్తాడు పని చేయకూడదు నా వల్ల కాదు నేను వేదాంతం చదువుకుంటాను ఆస్తిమానికి వెళ్ళిపోతాను అంటే అది అధర్మం సన్యాసం తీసుకుంటాను అంటే అధర్మం అవుతుంది సన్యాసం ఎప్పుడు తీసుకుంటే సందర్భం అవుతుంది అప్పుడు తీసుకుంటే ధర్మం అవుతుంది కానీ అప్పులు చేస్తడం ఇష్టం లేక సన్యాసం తీసుకోవడము అలాంటివి చేస్తే అది అధర్మం అవుతుంది కానీ సన్యాసం తీసుకోవడం ధర్మం కాబట్టి నేను ధర్మం చేస్తున్నాను మోహం అవుతుంది కాబట్టి అర్జున నీది మోహము అజ్ఞానం చేత వచ్చిన మోహము అటువంటి మోహాన్ని నీవు జ్ఞానం వస్తే తిరిగి పొందవు అని ఇది రేపు పూర్తి ఈ శ్లోకం రేపు రైతే పూర్ణమిదం పూర్ణా పూర్ణము పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాం శాంతి శాంతి శాంతి హరి ఓం తత్సానాత్మస్ రేపు ఉదయం పరిగణల